ీమహాకాధిపత సదాశివసమారంభాన్ని శంకరాచార్యమ్యమా చార్యపర్యంతం వందే గురంపరా ని జన సదృశం పవిత్రమిహ విద్య స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని వింద అవతారిక యత ఏమేతి సో యథం అత ఈ పరిస్థితి ఇలా ఉంది కనుక అని అర్థం దిస్ బీయింగ్ సో అని అర్థం దిస్ బీయింగ్ సో అంటే ఏంటి అంతకు ముందు శ్లోకం చూస్తే తెలుసుకుంటాం అంటే ముందు శ్లోకంలో యథైభాంసి సమిో భస్మసాత్తేన జ్ఞానాగ్ని కర్మ కర్మాన్ని భస్ప్రసాద్ పూరుతయని చెప్పారు సో అగ్ని కచ్చలను తగులు పెట్టినట్టుగా జ్ఞానమనే అగ్ని సకల కర్మలను దర్శింపజేసుకుంది వీడు కర్మబంధం నుంచి విముక్తి అయిపోతాడు అని చెప్పారు అది కదా చెప్తా కాబట్టి కర్మబంధం నుంచి విముక్తి చేసేది జ్ఞానము మాత్రమే కాబట్టి జ్ఞానంతో సమానంగా పాలనమైనది మరివేట లేదు నేను అవసరమని చెప్తూ ఉంటాను మనిషిలో రెండు అంశాలు ఉంటాయి ఒకటి కర్మ రెండు జ్ఞానం ఎందుకంటే మనిషిలో ప్రాణశక్తి ఉంటుంది ఈ ప్రాణశక్తి చేతుల ద్వారా కాళ్ళ ద్వారా వాయుని క్రియల ద్వారా క్రియారూపంగా ప్రకటన అవుతుంది కాబట్టి మనం కర్మలోనే చేయగలుగుతాం రెండు మనలో విజ్ఞాన శక్తి ఉంటుంది మనిషిలో ఇతర ప్రాంతంలో ఉన్న విజ్ఞాన శక్తి ఎక్కువగా ఉండదు ఇప్పుడు ఎద్దు మెలకొండే ఎద్దు తలని దేనికి వాడుతుంది పొడవడానికి వాడుతుంది అంటే దగ్గర ఆలోచించడానికి వాడుతున్నారు ఆలోచించడానికి వాడదు కేవలం పొడవడానికి వాడుతుంది అంటే ఒక కర్మాంగంగా ఒక కర్మేంద్రియంగా ఉపయోగించారు మనుషులు చేతులని కాళ్ళని దేనికి వాడతారో ఎద్దు తలని దానికోసం వాడుతుంది అంటే దేవుడు దానికి కొమ్ములు పెట్టింది ఎందుకంటే తలక్కడ అది కర్మా కర్మా కర్మేంద్రియం అది జ్ఞానేంద్రియం కాదు ఎద్దుకి మనిషికి తల ఏంటి సపోజ్ మనిషి కూడా తలనే బాగా గట్టిగా దాన్ని బాగా పదులు పెట్టి బొత్తులు కట్టిట్లా చేసి గట్టిగా తయారు చేసి దానితోటి జనాల్ని కొట్టడం ప్రారంభించలేకపోయింది అప్పుడు వాడిని మనిషి ఉంటారా పశువు అంటారా పశువు ఆలోచించడానికి తెలుసుకోవడానికి ఉపయోగించాలి చాలా ఎద్దు తలకి మనిషి తలకి అంత తేడా ఉండదు ఎందుకంటే మనిషికి కొమ్ములు ఉండవు అంటే రియల్ కొమ్మలు ఉండవు మామూలుగా మనుషులు టెగరెటివ్ కొమ్ములు ఉన్నాయి అవి ఉంటే వాస్తవమైన కొమ్ములు ఉండవు ఎందుకంటే తలతోటి బుద్ధిని ఉపయోగించాం కాబట్టి ఎద్దు యొక్క బ్రెయిన్ చాలా తక్కువ ఉంటుంది మనిషి బ్రెయిన్ చాలా పెద్దది ఉంది ఎందుకనేది ఏనుగు బ్రెయిన్ కంటే కల్ది ఉంటుంది మనిషి యొక్క బ్రెయిన్ ఎందుకంటే మీరు ఆలోచించి జ్ఞానాన్ని సంపాదించక కాబట్టి మనిషి యొక్క జీవితంలో రెండవ అంశము విజ్ఞాన శక్తి ఒక పుక్షాలలో కూడా ఉంటుందో ఒకసారి కానీ వికసించి ఉండదు మనిషిలో పూర్ణ వికాసాన్ని పొంది ఉంటుంది బుద్ధిశక్తి మనిషి యొక్క జీవితంలో రెండవ అంశము విజ్ఞానము కర్మ విజ్ఞానం మేము కర్మ ద్వారా పవిత్రుడమవుతాము కర్మ ద్వారా మోక్షాన్ని పొందుతాము ఉత్తమ దిశని పొందుతాము అని ఒకటే కాదు మేము జ్ఞానం ద్వారా మోక్షాన్ని పొంది ఉత్తమ దిశని పొందుతాము అని ఇంకొకటి దీంట్లో కర్మాజ్ఞానము ఈ రెండింట్లో ఏది బహిరంగము ఏది అంతరంగము అని చూసినట్లయితే కర్మ బహిరంగము జ్ఞానము అంతరంగము అని మనకు స్పష్టమవుతుంది కాబట్టి బహిరంగమైన కర్మ ద్వారా లోకమైన ఫలాలు లభిస్తాయి కానీ మోక్షం అభివృద్ధి జ్ఞానం వల్లనే మోక్షం లేదు కర్మ ఎంతవరకు ఉపయోగం అంటే జ్ఞానానికి మనిషిని తనిసీది చేయటానికి ఉపయోగపడుతుంది తయారీ సంసిద్ధుల్ని చేయటానికి ఉపయోగపడుతుంది ఆ మాట చెందు చెప్తుంది బట్ స్వయం యోగ సంసిద్ధ మరి జ్ఞానమే పావనమైతే కర్మ మాట ఏంటి ఎస్ కర్మ యోగా అంటే కర్మయోగ కర్మయోగము ఆ జ్ఞానానికి మనిషిని తయారీ చేసి కరిశీదిచ్చి దానికి యోగ్యంగా తయారు చేస్తుంది ఆ విధంగా కన్ను చరితార్థం అవుతుంది ఎప్పుడు కూడా బాహ్యం ఎప్పుడు అలాగే అవుతుంది పరీక్షకు వెళ్ళి విద్యార్థులు బాహ్యమైన ఏర్పాట్లు అన్నీ అలాగా స్నానం చేస్తే ఫ్రెష్గా వెళ్తాడు స్నానం చేయకుండా అంటే బాగా రాయలేదు ఫ్రెష్గా తగ్గం తర్వాత మంచి కన్ను ఆహారం సరైన మోతాదులో మరియు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా తీసుకు తర్వాత ఓ పది నిమిషాలు ముందే వెళ్ళి అక్కడ కూర్చుంటారు ఇవన్నీ బాహ్యాలే ఇవన్నీ అవసరమే కానీ అసలైంది ఇవేమీ కావు అసలైంది ఏంటి కాబట్టి ఇవన్నీ బహిరంగం అసలైంది అంతరంగం ఈ బహిరంగం సహాయంతో తయారు చేసుకుని అంతరంగం సహాయంతో పరీక్ష రాస్తే మార్పులు వస్తాయి అలాగే కర్మంగంతో అంతఃకరణ శుద్ధిని సాధించి యోగ సంసిద్ధ జ్ఞానము అభ్యాసం చేసి ఆత్మ జ్ఞానాన్ని పొంది మానవుడు పొడపాటు కూడా అవ్వాల్సి ఉంటుంది భాష్యం చూద్దాము మహిజ్ఞాన సదృశం పవిత్రం పావనం శుద్ధికరం యదితే ఈ సృష్టిలో జ్ఞానముతో స్థుల్యమైనది సమానమైనది పవిత్రము చేసేది పావనమయ్యేది పావనము పవిత్రము అంటే శుద్ధికరణం శుద్ధిని చేసేది జ్ఞానం దేన్ని శుద్ధి చేస్తుంది స్నానం చేశారనుకోండి ఏది శుద్ధమవుతుంది దేహము సరే జ్ఞానము అంతఃకరణాన్ని శుద్ధి చేస్తుంది మన అంతఃస్కరణలో ఉండేటువంటి కాలుష్యము అంటే రాగద్వేషాలు సో అదే కాలుష్యము ఆ కాలుష్యము అజ్ఞానం వల్ల కలిగింది మీకు ఎప్పుడైతే ఆత్మస్వరూప నిష్ట కలిగి ఆత్మజ్ఞానం కలుగుతుందో ఇప్పుడు రాజద్వేషాలు ఆ ద్వంద్వములన్నీ కూడా అంతఃస్కరణం నుంచి తొలగిపోతాయి అప్పుడు అంతఃకరణం శుద్ధమైంది ఇది ఎవరు చెప్పచ్చు శుద్ధమైన అంతఃకరణంలో జ్ఞానం ఉపయోగిస్తుంది ది ఆర్ ఆల్ ఇంటర్ కాబట్టి మనిషిని బంధించేది మనస్సులో ఉండేటువంటి వాసనలు అదే కర్మ అంటారు మనిషి విముక్తమయ్యేది దీనివల్ల ఏ జ్ఞానం అయితే ఈ కర్మవాసనలన్నింటినీ భస్మం చేస్తుందో ఆ జ్ఞానం వల్ల మనకి విముక్తులు అవుతాడు కాబట్టి జ్ఞానము పావనము శుద్ధికరము ఇహలోకము ఇంకా మరొకటి లేదు మహిళ జ్ఞానమైన సదృశం పవిత్రం ఇహ విద్యే పవి ఇంకో ఇంకో రకంగా అర్థం చేస్తా అంటే రక్షించేది ఆ తప అంటే ఏటం గుడుగు ఆ తప త్రం ఆ తపత్రం అంటారు కదా ఆ తప అంటే ఎండ ఎండ నుంచి రక్షించేది కనుక గుడుగు ఆ తప త్రం క్షత్రం క్షతు త్రం క్షతు అంటే దెబ్బ తగలడం దాని నుంచి రక్షించేది క్షత్రం పోలీసు మనకి దేహానికి దెబ్బలు తగలకుండా ఎవడో మనని అటాక్ చేయకుండా రక్షించేవాడు కనుక క్షత్రం ది లా ది గవర్నమెంట్ పోలీస్ సో అలాగే ఆ కప త్రం మన్ మననం చేస్తే రక్షించేది యన్ త్రం తన్ త్రం మంత్రం యంత్రం తంత్రం పవి త్రం పవి అంటే వజ్రము ఈ సంసారము అంటే కర్మబంధము మన నెత్తి మీద ఒక వజ్రంలాగా ఉంది వెళ్లాడుతూ ఉండే కత్తి వెళ్లాడుతూ ఉంది మీద అది డెఫినెట్ వజ్రం వెళ్లాడుతుంది సో అంటే సుఖదుఖాలు అనేవి ప్రవాహ రూపంగా వచ్చి మనకి విశ్రాంతి లేకుండా చేస్తాయి ఈ జీవితంలో మరి ఈ జీవితంతో అంతా అంతమైపోతుందంటే ఏమీ అంతం కాదు ఒక కదే మరణం కామాయ కానీ ఫుల్ అంటే ఇంక మళ్ళీ కంటిన్యూ అవుతుంది సంథింగ్ ఎల్స్ విల్ కమ్ కాబట్టి ఈ సుహదు ప్రవాహము ఇది తిరుగుతూనే ఉంటుంది అదే వజ్రం ఆ వజ్రం నుంచి రక్షించి జ్ఞానమే పవిత్రం మంచిది రెండవ వాక్యం భాష్యం సజ్ఞానము స్వయమేవా ఆ జ్ఞానాన్ని తనకు తానే పొందాలి ఈ స్వయమేవా అన్నది కొంచెం ఎక్ససైజ్ చేయటం ఎందుకంటే ఎన్సర్సిస్తూ లోకంలో ప్రవృత్తిని బట్టి ఎన్సరిస్తు దోషం ఉండకూడదు ఇప్పుడు కూడా దర్ ఇస్ దింగ్ సైకలాజికల్ డిపెండెన్స్ మానసిక పరాధీనత అనేది ఒకటి అంటే మనిషి స్వయంగా తన విశ్వాసం మీద తాను ఉండడు ఉండలేడు అది మనో బలహీనత తన కాళ్ళ మీద తాను నిలబడాలి దాన్ని ఇంగ్లో సెల్ఫ్ రిలయన్స్ అని అంటారు ఆ సెల్ఫ్ రిలయన్స్ ఏ రోజు వస్తుందో అప్పుడే వాడి జీవితంలో పైకి వస్తుంది మనం మీద వానేసి వారి ద్వారా మనం పని చేసుకున్నామని చూడమే కానీ సెల్ఫ్ రిలయన్స్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే పైకి వస్తుంది కొంతమంది క్లాస్లో అంటే యూనివర్సిటీలోనూ డిగ్రీ చదివేపుడు క్లాస్లో కొంతమంది ఎవడు నోట్స్ బాగా రాస్తాడో వెయిట్ చూస్తారు దే జస్ట్ వెయిట్ నోట్స్ బాగా రాసిగా పడుతుంటా వాడు నోట్స్ తయారు చేసి దాకా ఆగుతారు అనుభవం అని చెప్పి వాడి నోట్స్ తయారవగానే అప్పట్లో జెరాక్స్ ఉండివి కావు ఇప్పుడైతే జెరాక్స్ చేసుకుంటారు అప్పుడు చూసి రాసుకోవాలి ఆ నోట్స్ అడిగి తీసుకుని బాధ చేసి చూసి రాసుకుంటాం మొహలను చూసి రాసుకుంటే మళ్ళీ వాడి దగ్గర ఇంకొకడు వాడి దగ్గర మొత్తం అందరి దగ్గరే ఒక్కడు నోట్సే ఉంటుంది అలాగే రాసేసుకుంటాం దీంట్లో వీడి మొట్టమొదటి నోట్స్ రాసేడు చూడండి సెల్ఫ్ రిలయన్స్ ఖచ్చితంగా సెల్ఫ్ రిలయన్స్ వీడు మేస్టార్ చెప్పిన పాఠాన్ని చదువుకుని దాని మీద ఇంకా ఏమో రిఫరెన్స్ ఏమో చేస్తుంది వీడు తయారు చేసుకుంటారు నోట్స్ వీడి నోట్స్ మీద ఆధారపడేసి చనివేసి అంటే ఆ కష్టం పడడానికి ఇష్టం లేక నోట్స్ తయారు చేయడానికి కొంత కష్టపడాలి ఆ కష్టం పడే ఉత్సాహం లేక వాళ్ళేమో కాపీ చేసేసుకున్న నోట్స్ అది కలిపిస్తం పట్టేసి పరీక్షలు పాసేసేస్తారు అది అది పర డిపెండెంట్ మానసిక ఫిజికల్ గా కాదు ఎకనామిక్ డిపెండెన్స్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ అనేది మన చాలా ఎన్సర్సైస్ ఇస్తారు ఈ రోజుల్లో అందరూ ఎందుకు చదువుకుంటారు అమ్మాయిలు కూడా చదువుకుంటున్నారు ఒకప్పుడు అంతలో తెలుగు వారు కాదు ఎందుకంటే ఎకనామిక్ ఇండిపెండెన్స్ వస్తుంది చదువుతున్న ఉద్యోగం చేసుకుంటుంది అనుకున్న అమ్మాయి ఎకనామిక్ ఇండిపెండెన్స్ వస్తుంది ఎప్పుడైనా వివాహం చేసుకున్న తర్వాత భర్త ఏదైనా వెరవేషాలు చేసినా ఆ పోలా కాపడము బతుకుని బతుకుని ఆ ఆ ధైర్యం అమ్మాయికి వస్తుంది మంచిది కూడా ఒకప్పుడు అది హైజన్ కారణంగా సంవత్సరాలు దెబ్బతింటాయేమో నాకు తెలీదు అలా కాకుండా ఉంటే మంచిది బట్ ఇది బుద్ధి థింగ్ కాబట్టి ఎకనామిక్ ఇండిపెండెన్స్ బట్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ కాదు ముఖ్యం ఇంకా ఏది ఇష్టం సమాజంలో దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు వేదాంత దగ్గరికి వచ్చేప్పటికీ స్పిరిచువాలిటీలో రెలిజియంలో మీకు పరాధీనత చాలా ఉంటుంది రెలిజియంలో రెలిజియం ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకి మామూలుగా అలవాటైనటువంటి దేవుతంటే ఎవరో ఒక పెద్ద మహాత్ముడు ఒక ఆయన ఉంటాడు ఎవరో పీఠాధిపతి గాడ్ మ్యాన్ ఎనీ గాడ్ మ్యాన్ పీఠాధిపతే కానక్కర్లా ఎనీ గాడ్ మ్యాన్ ఆయన చేస్తాడు పూజ ఆయన గుర్తిని పూజ చేస్తాడు మనమేమో ఇలాగ వెయిట్ చేస్తూ ఉంటాం ఆయన పూజ అయిపోయిన తర్వాత తీర్థ ప్రసాదాలు ఇస్తే తీసుకుంటాం దీన్ని మనసుని పరాధీనతయిందా లేదా అది దాంతో సెల్ఫ్ రిలయన్స్ ఏముంది దేవుడితోటి కమ్యూనియం కావాలంటే మీరు ఇండిపెండెంట్గా మీ అంతటా మీరు దేవుడితో కమ్యూనియం పెట్టుకోవాలి కానీ ఈ మధ్యవర్తి దళారీ వ్యవహారం ఏమి చేస్తుంది ఇప్పుడు తోటలో పంట ఒకడు పండిస్తారు కన్సూమర్కి పంట పండించి వాడికి మధ్యలో మధ్యవర్తి ఉంటారు ఆ రకంగా అటు దేవుడు ఉన్నాడు ఇటు భక్తుడు ఉన్నాడు వీడిద్దరికి మధ్యలో ఇంకొకడు ఈ మధ్యవర్తిత్వం ఇది కొన్ని మతాల్లో చాలా ఎక్కువ ముఖ్యంగా ఈ మధ్యవర్తిత్వం ఎక్కువ క్రిస్టియానిటీలో ఎక్కువ మీరు యూ హ్యావ్ టు వర్షిప్ గాడ్ త్రూ ది సన్ దాంతో త్రూ ది సన్ అంటే సన్నీ తె ఆ సన్ ప్రతినిధి ఉంటాడు అది ఇది పోప్ అని పేరు ఆ పోపు ద్వారా వచ్చి మీరు దేనిని ఆరాధించాలి దాన్ని కేథలిస్ట్ కేథలిస్ట్ అంటారు వాళ్ళు మేము పోపు ద్వారా ఎందుకు ఆరాధించాలి మేము డైరెక్ట్ గా ఆరాధించుకుంటాం అంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తాం ఉడికి నీకు మతంలో ఆ మానసిక పరాధీనత యొక్క సైకలాజికల్ డిపెండెన్స్ యొక్క స్వరూప స్వభావాలు ఇలా ఉంటాయి సుమాని చెప్పడం నేను దృష్ణాంతం చేశాను మన హిందూ సమాజంలో కావాల్సిన హిందూ సమాజంలో జనులు ఎలా ఉంటారంటే అయ్యా ఆ పూజలన్నీ మీరు చేయండి నేను చెప్పు రాసిస్తాం డబ్బు కట్టేస్తాం దాన్ని ప్రోత్సహిస్తారు కూడా ఇప్పుడు దేవాలయాలు ఉన్నాయంటే వాళ్ళు దేవాలయానికి మీరు వెళ్తారు అష్టోత్తర సతనామ పూజ అని టికెట్కి వస్తాయి టికెట్ పూజ ఉంటే ఏదో బస్సులో వచ్చి టికెట్ తెచ్చి వచ్చినట్టుగా దేవాలయానికి వెళ్ళి అష్టోత్తర సంతనామ పూజ పాతి రూపాయలు ఉంటాయి ఆ టికెట్ కోస్తా అక్కడికి వెళ్ళి బయట నిలబడతాడు వాడు ఆ టికెట్లు చూసి ఆ ఏడు మీ పేరు ఏమిటండి సుబ్బారావు గోత్ర భారద్వాజ్ భారద్వాజ్ మొత్తం సుబ్బరావు రెండు పూలు వేసి మీ చేతిలో ఒకరికే ముఖప మీరు ఏది చూసి పోనీ మీరే స్నానం చేసి పనికి పట్టుకుని ఏదో పట్టుకుని దేవుడు బొమ్మ పెట్టుకుని మీరు పూజ చేయొచ్చు కదా అంత ఓపిక మీకు లేదు సో ఈ వాళ్ళతో ఈ వాళ్ళతో అంటే డబ్బుతో అది కొని చేయొచ్చింది అనేటువంటి ఒక ఫిలాసఫీలో మనిషి బతుకుతూ ఎలా బుతురుస్తుంది వాటి వచ్చింది ఇది అసలు ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది ఇది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు ఎందుకంటే శాస్త్రంలో ఎక్కడా లేదా నోవేర్ ఇటీస్ లెక్క మీరు పూర్తి చేసుకోవాలనుకుంటే మీరు ఆల్టర్న్ పెట్టుకుని పూర్తి చేసుకోవాలి లేదా మానసి పూజ చేసుకోవాలి ఏమిటి పురోహితుడు అని మీరు పూర్తి చేసుకునేప్పుడు గైడెన్స్ ఇవ్వడానికి పురోహితుడు ఎవరి ఇన్వేషన్ అండ్ హీల్ గైడ్ యూ మీరు పూర్తి చేసుకుంటారో ఆయన హెల్ప్ చేస్తారు అది పురోహితుడు కారణం అంతేగాని మీరు ఏసీ చేయడం లేదు అయితే బ్యాంక్ సర్టిఫికేషన్ నిలబడి ఉంటారు మీ బదులంతా ఆయన చేస్తాడు ఒక పాతిక రూపాయలు టిక్కెట్ ఇస్తే అయిపోతుంది కామర్శికంగా లేదుది కాబట్టి ఈ మధ్య అలా ఉండకూడదు సెల్ఫ్ మీరు పూజ చేయాలనుకుంటే పూజ చేసుకోవడం సెల్ఫ్ నేను ఒక ఆయన ఎరుగుతాను ఆయన ఆ ఫాదర్ పోయారు పోతే వెంటనే ఒక స్మార్ట పాఠశాలకు వెళ్ళిపోయి తర్జినం మంత్రం శుభ్రంగా నేర్పేసుకున్నాడు మీ మూల జాము దాకా నాలుగు సంతలు చెప్పేసుకుని మళ్లింగ్ చేసి పెద్దనే మంత్రం నేర్చుకుంది పురోహితుని పిలిచి కూడా పురోహితుడు కూడా మంత్రం చెప్తాడు ఆయనతో పాటు ఇదినే చెప్తాడు భోక్తను దిగి సద్దగా పెట్టుకుంది ఇంకా తన మంత్రం తను నేర్చుకోవాలి కానీ తన మంత్రం ఇంకొకరు నేర్చుకుంటే ఎలా కుదురుతుంది అలా ఉండకూడదు స్వయం స్వయం సెల్ఫ్ రిలయన్స్ గాడ్ మ్యాన్ మీద ఆధారపడడం ఇషియల్ గా చేస్తా కొద్ది స్టేజ్లో ప్రారంభ అవస్థలో మీరు చేస్తే చేయొచ్చు బట్ అల్టిమేట్ అది సొల్యూషన్ రాదు అదంటే కెండర్ గాని బట్టి అది వర్క్అవుట్ కాదు ఇనీషియల్ లో ఓకే అల్టిమేట్ గా యూ టు రిలయ అపాన్ యూవర్ సెల్ఫ్ సెల్ఫ్ రిలయన్స్ అలాగే ఈ మహాత్ముల విషయంలో కూడా సైకలాజికల్ గా మీరు డిపెండెన్స్ పెట్టుకోకూడదు కొంతమంది ఏం చేస్తారంటే ఇమోషనల్ డిపెండెన్స్ పెట్టుకోండి ఎవరో మహాత్ముడు ఉంటాడు ఆ మహాత్ముడు హీస్ ది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ భక్తులు అందరూ అతనికే చూస్తూ ఉంటారు ఏదో స్టేటస్ తో ఉంటుంది ఓ పేదం అని కూడా పెడితే ఇంకా స్టేటస్ పెరుగుతుంది సిటీ భక్తగణం అని అలాగే మీరు ఒక వలయం ఒకటి నిర్మాణం అయితే ఆ స్టేటస్ మరింత పెరుగుతుంది సో హీ బిథమ్స్ ది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అండ్ సో ఈ భక్తుల్లో కొందరు సైకలాజికల్ గా డిపెండెన్స్ పెట్టుకుంటారు ది లుక్అప్ టు హిమ్ ఆల్ ది టైం సెల్ఫ్ రిలయన్స్ గా ఉండాలి అది భక్తుల వైపు నుంచి దట్ ఈజ్ రిచ్ ఇంకా మహాత్ముని వైపు నుంచి ఆయన పూర్ణమైన ప్రజ్ఞ గలవాడైనట్లయితే ఆయన ఆత్మజ్ఞానైతే ఇటువంటి ఇమోషనల్ డిపెండెన్స్ ని ఎంకరేజ్ చేయగల ఆయన అదైతే రేమగా ఆ ఇమోషనల్ డిపెండెన్స్ ని తప్పించే ప్రయత్నం అలాగే పెర్సనల్ ఎడోరేషన్ అంటే వ్యక్తి పూజ దాన్ని కూడా ఎంకరేజ్ చేయాలి ఎదురండి వ్యక్తి పూజ పరిస్థితి కాదు మీరు మీ ఇండిపెండెన్స్ మీరు డెవలప్ చేసుకోవాలి అని అలాగే చెప్తారు మార్గదర్శనం చేస్తాను తప్పిస్తే నన్ను మీరు పూజించండి మీకు మోక్షం అవుతుందని చెప్పాలి అలాగే ఎంకరేజ్ చేయాలి ఇదేదని ఎంకరేజ్ అయింది సో దానివల్ల ఏమవుతుందంటే ఆ సెల్ఫ్ అనే ఒక ప్రిన్సిపుల్ కి ఒక బలం వస్తుంది ఆత్మనాత్మానం ఉద్ధరే తనలో తాను ఉద్ధరించుకోవాలి గురువు కానీ మహాత్ముడు కానీ లేకపోతే మతాధికారి కానీ ధర్మాధికారి కానీ పీఠాధికారి కానీ ఎవరైనా మీకు మార్గదర్శనం చేసే వాళ్లే కానీ వాళ్ళను పట్టేసుకుని పాలు కాళ్ళు పట్టేసుకుని వాళ్ళకి దండాలు పెట్టేసి వాళ్ళ చుట్టూ ప్రదక్షిణాలు చేసేసి వాళ్ళు ఇచ్చిన తీర్థ ప్రసాదాలు తీసుకుని వాళ్ళ చేతిలో కొంత డబ్బు పెట్టేస్తే మనం మోక్షాన్ని పొందేస్తాము అలాగే అది కాదటి పద్ధతిగా జగన్ వర్క్ లైఫ్ తర్వాత ఈ మహాత్ములు కూడా ఏదేమో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ టేకప్ చేస్తారు అనేక సందర్భాల్లో వీడి కూర్చుని పెద్ద పెద్ద ప్రాజెక్ట్లు గోపురం కట్టాలి అని ఒక ప్రాజెక్ట్ని గోపురం అంటే ఎంత టైం మహారాజులు కట్టారు ఒకప్పుడు ఏమో మూడు గోపురాలు కట్టారు ఇంకో గోపురం ఖాళీగా ఉండిపోయింది చివరి అది వహిరంగం గోపురం కట్టాలంటే ఎంత కట్ట ఎంత ఉంటుంది ఖర్చు కోటి రూపాయలు ఖర్చు ఇప్పుడు కోటి రూపాయలు వసూలు చేయాలి ఎలా వసూలు చేయాలి మీరు కోటి రూపాయలు వసూలు చేయటం అనే బోధెప్పుడైతే పెట్టుకున్నారో మీరు ధర్మానికి సంబంధించిన అనేక ప్రిన్సిపుల్స్కి మీరు కిలోదకాలు ఇవ్వాల్సింది వాడు ఎవడో సినిమా యాక్టరు నేను ఐదు లక్షలు ఇస్తాను అని మాట్లావలసి ఎక్కడో అవలసాయి అంటే ఇప్పుడు ఈ మహాత్ముడు ఏం చేయాలి ఈ సామాన్య భక్తులను పక్కన పెట్టి వీళ్ళు ఆ సినిమా యాక్టర్ అనేది దువ్వాలి ఎలాడైనా నువ్వు ఐదు లక్షలు ఇవ్వాలి ఐదు లక్షలు ఇచ్చి వాడిని ఎక్కువ ప్రేమించాలి వాడితో రిలేషన్షిప్ పెట్టుకోవాలి ఈ మామూలు సింపుల్ పీపుల్ ఉంటారు వీళ్ళనే ఓ మోస్తరు దూరంగా వచ్చి ఉంటారు ఎందుకంటే కోటి వసూలు చేయాలంటే మరి వీళ్ళందరినీ టూ వేసులు తిరిగితే కోటి వసూలు ఉంటాయి వీళ్ళు వంద మంది అంటే వంద వసూలు అయ్యేప్పటికీ చట్టాలు వాడతాయి కాబట్టి ఎవరైనా కొంత ధనం ఇండస్ట్రియలిస్టు ని బిజినెస్ పీపుల్ ని మళ్ళీ పీపుల్ని సినీ స్టార్ట్స్ నిసుకోవాలి ఎవరైపోయినా తిరిగి దీనికి ఫోకస్ చేస్తా లేకపోతే డబ్బు వసూలు చేసి ప్రయత్నాలు ఏవో మొదలు పెడతారు మాట్లాడాలి ఎవరు మొదలు ఎవరు అయితే వంద నూట రూపాయలు ఎవరైతే వారికి స్వామీజీయే స్వయంగా కుంకుమ ఇస్తారు అలా చేస్తారు వెయ్యి రూపాయలు ఇచ్చిన వాళ్ళకి స్వామీజీ స్వయంగా కుంకుమ ఇస్తారు ఆర్గనైజర్స్ ఉంటారు వాలంటీర్స్ ఉంటారు ఈ వాలంటీర్స్ వెళ్ళిపోతారు చుట్టూ వెయ్యి మంది కూర్చుని ఉంటారు ఈ వాలంటీర్స్ వెళ్ళిపోయి వెయ్యి రూపాయలు వసూలు చేసి పేర్లు రాసుకుంటారు ఆ లిస్టు ప్రకారం చదువుతారు వెయ్యి మంది కూర్చుని అంటే ఆ లిస్టులో చదివిన వాడు వచ్చి స్వామీజీ దగ్గర ప్రత్యేక ఆశీర్వచనం కూర్చుని వెళుతూ ఉంటారు ఎలా ఉన్నా ఉందో నాకు తెలియజేసి నా చాలా అసందర్భంగా ఉంది చాలా తప్పుగా అనిపిస్తుంది ఆ భేదభావం వచ్చేస్తుంది భక్తులు వల్ల సెపరేట్ చేయకూడదు అలా డిస్క్రిమినేషన్ మహాత్ముల వైపు నుంచి ఉండకూడదు మహాత్ముల అందరూ సమంగా ఉండాలి అందరూ సమంగా ఉండాలంటే దానికి రహస్యం ఏంటంటే మీరు పెద్ద పెద్ద మొత్తాల్లో డబ్బులు వసూలు చేయడం పెట్టుకోకూడదు అది సీక్రెట్ అది మీరు పెద్ద మొత్తాల్లో డబ్బులు వసూలు చేయడం ప్రాజెక్ట్ ఎప్పుడైతే పెట్టుకున్నారో అప్పుడు ఈ సమత్వం ఉండదు సో ఈ విధంగా మహాత్ముల వైపు నుంచి ఈ పరాధీనతని ఎంకరేజ్ చేస్తారు ఫర్ వేరియస్ రీజన్ భక్తుల వైపు నుంచి ఇంకొకరికి అప్పగట్ చేసి మనం చేతులు దొరుకుతుందో విశ్రాంతిగా కూర్చున్నాం అనే ధోరణి భక్తులలో ఉంటుంది అంచేత వాళ్ళు ఏం చేస్తారో చెప్పు రాసి ఈ మన స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీ మా గురువు అనే లెవెల్లో వాళ్ళు కొంతమంది ఎలా ఉంటారో తెలుసుకోండి పురోహితుడు గుర్తు చేయాలి ఏరే బాబు మీ నాయన గారి తగ్గినం రేపు రాని పురోహితుడు గుర్తు చేస్తాడు పురోహితుడు ఇష్ట రాసి పెట్టుకుంటాడు ఆ డైరీలో పలానా సుబ్బారావు గారి తదింపులో తగ్గిన ఇరవై మూడో తారీఖు ఇరవై ఒకటినో ఇప్పుడో ఫోన్ చేస్తాడు ఎవరి మీ ఇంట్లో వెళ్ళింది తగ్గిన అంటే ఈయనంటాడు ఎవరైనా ఇంకా లేటుగా కిట్టేలాగా వారం రోజుల ముందు చెప్పని కోప్ప రెస్పాన్సిబిలిటీ కాదుగా వీడి రెస్పాన్సిబిలిటీ ఈ పురోహితుల మీద ఆ రకమైన అజమాయషీ ఎందుకు చేస్తాడు వీడు వీళ్ళు డబ్బుకు వాడు కాబట్టి ఆ రకమైన అజమాయషీ సపోజ్ పురోహితుడు ఆశిపడి వాడు కాదనుకోండి వాడు ఏమంటాడు మీ నాయన దగ్గర నాగ వెళ్ళవంట అంతారా అండో డబ్బుకి ఎప్పుడైతే ఆచిపడుతుందో అయిపోయింది వాడి పని అక్కడే పోయింది వాడి ప్రతి కాబట్టి గురుస్థానంలో ఉన్న వాళ్ళు అలాంటి వీక్నెస్ రానివ్వకూడదు కూడా ఆయనకి ఆయనకి దండం పెట్టేసి ఆయన తీర్థ ప్రసాదాలు తీసేసుకునే ఆయన బొమ్మన్న రాకెట్ను ఎలా వేసేసుకుంటే నాకు మోక్షం వచ్చేస్తున్నాను అలాగా ఈ వ్యక్తి పీడి భక్తులు కూడా చేశారు స్వయం సెల్ఫ్ రిలయన్స్ వివేకానంద స్వామి రామతీర్థామైన మహాత్ములు ఈ సెల్ఫ్ చాలా ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇచ్చి మాట్లాడుతున్నాను అవన్నీ చూసి చూసి నేను అదే భారంలో మాట్లాడుతున్నాను అయితే ఇంతలోపుడు నేను సొంతంగా లాగేస్తున్నానని మీరు అనుకోద్దు సో ఆ పాయింట్కి అలాంటి ఇంపార్టెన్స్ ఉంది తక్ యోగ సంసిద్ధ మీరు సెల్ఫ్ రిలయెన్స్ గా ఉండాలి గురువు గారి భక్తు ఉండాలి గురువు గారికి సేవ చేయాలి ప్లస్ సెల్ఫ్ రిలయన్స్ బాడీలో ఇమ్యూనిటీ ఉంటే బ్యాక్టీరియా అటాక్ చేయలేదు అలాగే మైండ్ లో ఇమ్యూనిటీ ఉండాలి వీక్నెస్ ఉండనివ్వండి ఇమోషనల్ డిపెండెన్స్ ఉండకూడదు మనము మీకు ఆయన తెలియదు మీరు ఆలోచించండి మనం వీఆర్ ఇమోషనల్లీ డిపెండెంట్ పీపుల్ మనకి ఇమోషనల్ ఇండిపెండెన్స్ ఎరగమ్మ ఏదో ఫిజికల్ గా డబ్బులు సంపాదిస్తున్నాం ఎకడామిక్ ఇండిపెండెన్స్ ఉంది కొంచెం ఏదో ఒకటి ఉంది మన పని మనమే చేసుకుంటున్నాం కాబట్టి ఫిజికల్ ఇండిపెండెన్స్ ఇంకా చేపట్టుకుని ఎవడో ఇపోతే తీసుకెళ్ళలేదు ఫిజికల్ గా వీఆర్ ఓకే బట్ ఇమోషనల్లీ వీఆర్ వెరీ డిపెండెంట్ పీపుల్ ఎందుకంటే ఆ ఇమోషనల్ సెంటర్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో అటు నుంచి రెస్పాన్స్ సరిగ్గా Emotional can disturb myself and therefore relationships can disturb myself. It's not a burden, it's not a burden, it's not a burden, it's not a burden, it's not a burden, it's not a burden. Self-reliance is one of the most important secrets of success. In our management chapter chapter, self-reliance has a secret of success, self-reliance. Atmanata, the situation is one of the original people. నాకెప్పటికే ఆశ్చర్య శ్రీకృష్ణుడు అర్జునుడి తోటి నువ్వేం చెందితే నువ్వు నిద్రపోని బరువు బాధ్యతలు నేను తీసుకుంటానని చెప్పలేదు నువ్వు దేశంలో నువ్వు నువ్వు నీ భో నీ సౌఖ్యాన్ని నేను ఐ విల్ టేక్ కార్యారని చెప్పలేదు ఆయన ఏమన్నాడు నీ పరిస్థితి నువ్వే కాపాడుకోమని చెప్పాడు ఆత్మనాత్మానం ఉద్దరలే నిన్ను నువ్వే నేను నీకు హెల్ప్ చేస్తా దాట్ హెల్ప్ హిమ్ రెడీ టు హెల్ప్ హిమ్ షెల్ ఎవరైతే తన సుతాను ఉద్ధరించినందుకు ప్రయత్నం చేయడో వాడిని దాడు కూడా ఉద్ధరించడు దేవుడు కూడా ఉద్ధరించారు కాబట్టి స్వయం చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది అంచేతనే భాష్యకారులు స్వయమేవా అని ఎలా ఒకటి వచ్చారు తనంత తానుగానే ఈ మోక్ష మార్గాన్ని సుగమం చేసుకోవాల్సి ఉంటుంది సాధకుడు నీకు ఒక్కటే రహస్యం అనేది ఆ సత్యము ఆ సత్య వస్తువుని ఎవ్వరూ మీకు ఇవ్వలేదు ఆ శత్యవస్తువుని మీ అంతా మీరుగా నేను హృదయంలో సాక్షాత్కరించుకోవాలి ఇంకోహిళ్ళు ఇచ్చి కాదు మేము పీస్ ఆఫ్ ప్రాపర్టీ కాదు పీస్ ప్రాపర్టీ అనుకున్న ప్లాట్ ఫ్లాట్ డబ్బు మోటో బంగారం ఇంకోళ్ళు ఎవరూ మనం తీసుకోవచ్చు కానీ శక్త్య జ్ఞానాన్ని ఇంకోహిళ్ళు ఎవడం మనం తీసుకోవడం కూడా దర్ ఇస్ నో సక్తి మరి దీ గురువు ఎందుకండి ఈ గురువు ఎందుకంటే బోర్డు ఉంటుంది ఈ దారిలో వెళ్తే సికింద్రాబాద్ వస్తుంది అని బోర్డు ఉంటుంది ఈ బోర్డు దృష్టాంతం ఇండియాలో ఇవ్వడం కుదరదు ఎందుకంటే ఇండియాలో బోర్డు పెట్టరు ఒకవారు పెట్టినా వాటి మీద ఏవో పోస్టర్ తతికించి పెడతాడు లేకపోతే అది ఎవరికి కనపడని చోట్ల కడతాడు ఎక్కడో పెడతాడు డైమండ్ పాయింట్ సెంటర్ అని వెళ్లే ఏదో ఉన్న బోర్డు ఎక్కడ నాకు ఇళ్ళూరంగా ఎక్కడా బోర్డు లేరు ఎక్కడో ఉంటుంది అది ఎక్కడో పడిపోయి ఉంటుంది ఇక్కడ సిక్ రోడ్డు అని ఒక బోర్డు హోటల్ ఉండేది అది విరిగిపోయి పడిపోయి ఇప్పుడు ఆ ఇలప సుబ్బలు మాత్రమే కనపడతా ఉన్నాయి అక్కడ ఆ డైమండ్ పార్క్ హోటల్ ఎదుర్కొండగా ఉండే అక్కడ బోర్డు ఉండేది పూర్వం అది ఎవరో లారి కూడా కొట్టిదాన్ని అవి ఆ బోర్డు చేసి బోర్డు దృష్టాంతం లాక్స్ కానీ ఇంటిదో బోర్డు దృష్టాంతంగా ఉండాలి ఒకవేళ ఉన్నాయనుకోండి అమెరికాలో బాగా వర్కౌట్ అవుతుంది అక్కడ బోర్డ్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి మీరు బోర్డ్స్ స్విగ్గా రీడ్ చేయడం చేతనైతే మీరు కారు స్పీడ్ కూడా తగ్గిస్తారులా మీ డైరెక్షన్స్ మీరే చూసుకో కారు స్పీడ్ కూడా తగ్గిస్తారులా మీరు స్లో రీడింగ్ అయితే కొంచెం స్పీడ్ తగ్గిస్తే చాలు ఆ స్లో రీడింగ్ లో బోర్డు తీసేసుకుని ఆ కార్ తీసేసుకుని సో బోర్డు మీతో పాటు ప్రయాణం చేయటం అయితే మిమ్మల్ని బుధాల మీద ఎక్కువగా ఎత్తించుకుని డెస్టినేషన్లో దింపడదు ఎక్కువ వెళ్లాలో చెప్తుంది ఆచార్యుడు అంత మాత్రమే హెల్ప్ చేస్తాడు రోహితుడు కూడా అంతే రోహితుడు మీ తరఫున ఆయన పూజ ఎలా చేస్తాడు మీ మీ పూజ మీరే చేసుకోవాలి మీరే చేసుకోవాలంటే మీరు నేర్చుకోవాలి మరి ఇంకా ఆయన ఎందుకంటే గైడెన్స్ ఇస్తాను కూర్చోసే టైంలో ఇలా పక్కన కూర్చోవచ్చేసి కూర్చొని గైడెన్స్ ఇస్తే ఆ గైడెన్స్ చేసుకోవాలి స్వయం స్వయమే యోగ సంసిద్ధ యోగేనా కర్మయోగేనా సమాధియోగేన సంసిద్ధ సంస్కృత్యత మాపన్న సన్ అయ్యా ముందు ఈ యోగ్యత సంపాదించాలి యోగ్యత ఎలిజిబిలిటీ సంపాదించాలి జ్ఞానానికి దేని ద్వారా వస్తున్న యోగ్యత సంసిద్ధ సంస్కృత సంస్కరించబడినవాడు యోగ్యతను పొందినవాడు యోగ్యత ఆపన్నే అధికారము ఉంటాడు మన వాళ్ళు అనుకుంటారు పుట్టుకుని బట్టి అధికారం వస్తుందన్నమాట పుట్టుకుని బట్టి అధికారం ఎందుకు వస్తుందండి ఆ మధ్యన పదిహేను రోజుల క్రితమో నెల రోజుల క్రితమో కోయముత్తూరులో ఎక్కడో భార్యాభర్త డాక్టర్లు వాళ్ళకు కొడుకున్నాడు పదహారు ఏళ్ళకు అవుతున్నా వాడు సర్జరీ చేసేసాడు ఇంటర్మీడియట్ అవుతున్న కొడుకు సర్జరీ చేసేసాడు సక్సెస్ఫుల్ గా చేశాడు ఎందుకంటే డాక్టర్ గారు అమ్మగారు దాదాపు సర్జరీ చేసేప్పుడు నాయనగారు సర్జరీ చేసేప్పుడు పక్కన ఉండేవాడు పక్కన ఉండి ఈ జ్యోతిష పండితుడు కొడుకు ఒకడు జ్యోతిషం ముహూర్తాలు పెట్టేసినట్టుగా ఈ సర్జరీ చేసి కొడుకు ఆ వాడు అన్నీ చూసేసి సర్జరీ చేశారు కరెక్ట్గానే చేశాడు కానీ అరెస్ట్ చేశాడు ఇప్పుడు జైల్లో పెట్టారు బికాస్ ఇటుందా అతను ఎంబీబీఎస్లో చేరి పాస్ అయ్యి ఎన్ఎస్ పేస ఆ సర్టిఫికెట్ వాళ్ళు ఇస్తారు సర్జరీ ప్రాక్టీస్ చేయడానికి అధికారాన్ని యోగ్యత ఉడికే ఒక సర్టిఫికేషన్ ఉంటుంది అప్పుడు చేయాలి సర్జరీ అంతేగాని మన ఆయన సర్జరీ కాబట్టి నేను సర్జరీ చేసి ఇస్తానంటేమన్నమాటది పుట్టుకని బట్టి హౌ ఎనిబడి జెట్ అధికార యోగ్య పుట్టుకని బట్టి వస్తుంది పుక్కుని బట్టి రాట్టి కొన్ని కొన్ని ఫెసిలిటీస్ వస్తే రావచ్చు డాక్టర్ గారితో కొడుకు బుక్ చే చిన్నప్పటి నుంచి స్టెటోస్కోప్ లోది వాడికి తెలుసుంటాయి వాడు ఫస్ట్ థాయ్ స్టెటోస్కోపే ఫస్ట్ టాయ్ అది స్టెటస్కోప్ జీవుల పెట్టి నానా నాన్న జీవుల పెట్టి చూడు ఇలాంటి నేను స్టెటోస్కోప్ చూడాలని నా కోరిక ఎంతవరకు ఆ కోరిక తీరలేదు ఎప్పటికైనా ఓ డాక్టర్ దగ్గర స్టెటోస్కోప్ లో తలపడితే ఆ చేలో పెట్టుకుని ఎగరవాడు గుండె అసలు ఎలా ఉంటుందో వినాలని నా చెప్పనించో ఉత్కంఠ దిశనా అది ఇంకా చేరలేదు అది డాక్టర్ గారు ఇంట్లో పుట్టిన వాడికి మూడో ఏరిపోతుంది అలాంటి అడ్వాంటేజ్ తీసుకుంటా అంతేగానే పుట్టేడు అక్కడ బుట్టాడు కాబట్టి డాక్టర్గా ఉంటాడు అనేది హౌకల్ న్యూస్ లేదా పుట్టిన హౌకల్ న్యూస్ లేదా ఇట్ ఈస్ రాజు అలా చేయబట్టే మన హిందూ సమాజం ఈనాడు ట్రబుల్లో పడింది కాబట్టి యోగ సంసిద్ధ యోగాన్ని అభ్యసించు నువ్వు సంసిద్ధుడవు కాదు యోగం అంటే ఏంటి యోగం ఏముంది చెప్పారు కదా ఇంతకుముందు కర్మయోగేన సమాధి యోగే రెండు వెళ్ళాయి కర్మయోగం అంటే ఏంటి ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ కర్మ పొద్దున్న లేస్తే రాత్రి పడుతుంది కర్మలు చేస్తూ ఉంటారు కదా ఆ కర్మల్ని చేయటంలో కరెక్ట్ అండర్స్టాండింగ్ ఉండాలి సైన్స్ కర్మని చెయ్యాలి కర్మబంధంలో పడకూడదు దట్ ఈస్ కర్మ ఆర్ట్ ఆఫ్ ఆర్ట్స్ ఆఫ్ లివింగ్ అని క్రిమయానందీ ఎంతో ఆర్ట్స్ ఆఫ్ లివింగ్ అనేవాడు క్రియానంద ఆ క్రియానందీ పుస్తకం కూడా ఉంది ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫ్రేజ్ ఆర్ట్స్ ఆఫ్ లివింగ్ అనే ఫ్రేజ్ ఆయన ఫ్రేజం గా ఆయన కాపీ రైట్ అన్న అభిప్రాయం ఆయన మొత్తం మొదటి చేసిన మహాత్ములు ఆయన ఆర్ట్స్ ఆఫ్ లివింగ్ ఆ తర్వాత మరో మహాత్ములు ఆ ప్రేస్ ని చాలా ప్రధానంగా ముందుకు తీసుకొచ్చారు ఆయన కూడా చాలా బాగుంటున్నారు ఆయన బోధలు కూడా చాలా బాగుంటాయి ఆయన పర్సనల్లీ వెరీ హై రిజార్డ్ పర్సన్ సత్యం చెప్పేది ఎవరైనా మనకేమీ అర్థం పెడతారు మనం సత్యాన్ని ఎప్పుడు స్వీకరిస్తాం సత్యం చెప్పకుండా జనాల్ని బతకా ఇస్తున్నారు ప్రసారణం చేస్తున్నారు వాళ్ళ దగ్గర డబ్బులు ఖర్చు పెట్టించేస్తున్నారు చూపిస్తే వాళ్ళకి ఏమీ ఇవ్వట్లేదు అని ఒక తపన అనే ఒక ఆవేదన తోటి అన్నమది కానీ మళ్ళీ మనం సో యోగాన్ కమ్మ కర్మ ఎలా చేస్తామంటే కర్మ బంధంలో పడకుండా కర్మ చేస్తాం అదే బ్యూటిఫుల్ థింగ్ నేను ఇంకొక పెద్ద అయినా కలిసి ఎక్కడికో వెళ్ళాం ఎవరికో పిలిచారు వెళ్ళాం వెళ్ళినప్పటి నుంచి వచ్చి కాక నేను ఉంటే మీకు దృష్టాంతం చేస్తున్నాను నేనంటే జరిగిన దృష్టాంతం మిస్టర్ సోన్ షూతో దృష్టాంతం అని కాదు తమ దృష్టాంత ఇంకా నేను నువ్వు అని ఉంటే అలా అంట సో నేను ఇంకో పెద్ద అయినా వెళ్ళాం ఒక చోటకి ఇన్వైటేషన్ మీద వెళ్ళాం అక్కడ మా ఇద్దరిని మినిట్ వన్ నుంచి మళ్ళీ వచ్చే వరకు ఈక్వల్గా ట్రీట్ చేశాను ఈక్వల్గా ట్రీట్ అయ్యింది ఇద్దరికి కుర్చీలు వేశారు భోజనాలు పెట్టారు పంపించారు వచ్చేసాం వచ్చేసిన తర్వాత ఐ వద్దు ఓకే నన్ను వచ్చేస్తుంటే ఆయన అడిగారు ఏమైనా ఆయనకి ఎలా అనిపించింది ఇది చేసే అన్నారు ఎలా అని బాగా అనిపించింది భోజనం అది బాగానే ఉంది బాగా ఇది వంటలు భోజనమే కదా వాళ్ళు మనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వలేదు కదా ఇవ్వాల్సింది ఇవ్వలేదు కదా మరొకటి ఇవ్వలేదు కదా అక్కడ అలా షూటింగ్స్ ఉండాల్సింది ఆ పని చేయలేదు కదా స్టేజ్ మీదకి మనం దయారంతోషా క్లియర్ తీసుకువెళ్ళాం మన స్టేజ్ మీదకి తెలవాల్సింది మనకు తెలవలేదు కదా ఆయన ఎవరో గుర్తు కదా అని మీరు మూడు నాలుగు కంప్లైంట్లు ఇస్తారు అది విన్న తర్వాత అవును కాబోలు అని ఆయన అప్పుడు ప్రశ్న అడిగారు ఇవి ఇవన్నీ ఎలా ఎలా ఓవర్లుక్ చేసి హ్యాపీగా ఉంటున్నామని అడిగారు నేను చెప్పాను దగ్గర ఆర్ట్ అడిగా ఆర్ట్ అని మీరు కూడా నేర్చుకోండి ఆర్ట్ ఏమిటది ఏది చేసినా పట్టించుకోకూడదు అదే నా ఆర్ట్ అండి అవును అదే ఆర్ట్ దాని పేరే దాన్ని అనాసక్త యోగం ఉంటుంది మనకి ఇంట్రెస్ట్ లేదు జనాలు ఇంట్రెస్ట్ దేని మీద ఉన్నాయా ఇంట్రెస్ట్ ఆయన కోపం పెద్ద నేను అంటే ఇష్టం దేని మీద ఉండే ఇంట్రెస్ట్ దేని మీద ఉండే తనసే కొట్టుకుపోరాను అది భోజనం అది దాని ఇంట్రెస్ట్ ఉంది పెట్టాను కదా భోజనం ఇంకా భోజనం పెట్టేస్తే చాలా ఇంజన్ కావాలి చదువుతే ఉదయం కోసమే కదా మనం వెళ్ళేది దృష్టి కోసమే కదా మిగతావన్నీ మనసు ఎందుకు వాళ్ళ లక్షా రెండు చేసుకుంటారు మనసుకు సంబంధం అంటే మనం అలా రెండు మెతుకులు తినేయడం రోడ్డు ఎక్కేయడం అంటే మన పని లేకపోతే వాళ్ళ సంవత్సరం తిరుగుతూ కూర్చుంటావా అని మనం వెళ్ళింది మెతుకులకు వెళ్ళడం లేదు కదా అందుకే కరెక్ట్ టైంకి వడ్డించి టైంకి వెళ్ళాం ఇలా ఎవరో ఒకటి కూర్చుని రెండు మెతుకులు తినేయడం వారికి కూడా వస్తుంది అంటే మన పని మరి అలా అయితే ఇంకే ఇబ్బంది ఉండదు మరి అదే నేర్చుకోండి మీరు కూడా అని చెప్పారు లెర్నింగ్ అర్ట్ ఆర్ట్స్ ఆఫ్ లివింగ్ ఆర్ట్స్ ఆఫ్ డూయింగ్ కర్మ కాబట్టి ఒకే పరిస్థితిలో యూ గుడ్ బి డిస్కర్బ్డ్ సేమ్ పరిస్థితిలో మరొకరు నాట్ బి డిస్కర్బ్డ్ ఇస్లో షిఫ్ట్ ఇన్ దిక్స్ ఆ సైన్స్ ది థాట్స్ మాస్టర్ దట్ ఈ కర్మ యోగా కర్మని చేస్తాము కర్మ బంధం నుంచి అవసరాన్ని చెప్పుకోండి కర్మయోగం గురించి దాంట్లో దీక్ష తర్వాత సమాధి యోగ సమాధి యోగ అంటే ధ్యానం ఇది కూడా చెప్పాడు శ్రీకృష్ణుడు ఇంతకు ముందు ఏమని చెప్పాడంటే కాని సర్వాణి సంయమ్య యుక్త ఆశీతమ అని రెండో అధ్యాయంలో స్థిత ప్రజ్ఞణాలు చెప్పాడు సంయమ్య సంయమము అనేది చెప్పాడు సర్వాణి ఆ సంయమం చెయ్యి ఇప్పుడు మీరు జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు చేస్తే కర్మలు చేస్తారు లేకపోతే కర్మలు మానేసి ధ్యానాన్ని చేస్తారు అంతే కదా కర్మను చేసేప్పుడు ఎలా చేయాలి ఆ కర్మ యోగం చేయాలి కర్మ ఫలాసక్తి లేకుండా కర్తృత్వ అహంకారం లేకుండా కర్మను చేయాలి కర్మను మానేసినప్పుడు కర్మ లేనప్పుడు ఏం చేయాలి ధ్యానం చేయాలి ఎలా చేయాలి ఇంద్రియములన్నింటినీ ఉపసంహరించి ఆ సైలెన్స్ డెవలప్ చేసుకోవాలి అటు ఇన్న ఫైలన్స్ డెవలప్ చేయాలి అసమానం మాట్లాడుతూ ఉండకపోతే కొంత ఏకాంతంగా ఉండాలి చెప్పిన సాధనలే ఇవన్నీ కూడా వివిత్త దేశ సేవిత్వం ఏకాంతంగా ఉండడం అలవాటు చేసుకోవాలి ఇంకా అసమాను వాగుతూ ఉండకుండా మాట్లాడదాం ఎక్కువ మాట్లాడదాం అతనికి తప్పి ఆ తర్వాత ఇంకా ఇక్కడ విషయానికి ఇక్కడ విషయం విద్యుత్ విశ్రాంతి ఇంద్రియ వ్యాపారాలన్నింటినీ కట్టి పెట్టాయి పర్వాణి సంఘం ఇంకా కళ్ళు జరిగిన సుమానం ఏం చూస్తాం ఏం చూస్తాం ఏషి ఉండదు అదని మీ టీవీలో ఏదన్నా టీవీలో ఏం చూస్తాను హిందూ లీడర్ అయిపోయిన తర్వాత మీరు చూడడానికి ఏమీ లేదు అంటే ఏమో యూస్ లెస్ ఏముంది చూడాలి అంటే టీవీలో డెబ్బై ఛానల్స్ ఉంటాయి చూడడానికి ఒక్కటే ఉండదు వర్క్ చీలు ఏమీ ఉండదు ఓ వర్క్సీలు ఉంటే చూడండి సమస్య ఏం కాదు ఒక అవగంటే చూడండి ఏం చూస్తారు కమర్షియల్స్ చూస్తే కూర్చోవాలిపోతుంది ఇది సాయంకాలం పరిస్థితులు కాబట్టి చూసి ఏమన్నా ఉంటే చూస్తాం చూసింది అంటే పర్పస్ కూడా చూస్తాం ఈ ప్రగ్రామ్ నాకు నచ్చింది అని చూస్తాం తర్వాత కట్టేస్తాం కళ్ళు ముసుకుంటా అలమోడుపుకుండా కళ్ళు ముసుకోండి ఇలా విజయం చేయడం కాదు అంటే అలవోక అలా మూసిపోయి వచ్చినా తలుమూసుక అలా మూసుకోవడంలోనే మీకు దాని ఆ డెప్త్ తెలుస్తుంది మరి చూస్తే తెలుస్తుంది చేస్తే అలా అలమోడుపు కనులు మూసేప్పటికే అప్పుడే కొంత అప్సార్స్ వచ్చేస్తుంది దాంతోటే పోసే ఓంకారం గృహస్థులకు ఓంకారం ఉండరు అనుకుంటుంది ఓంకారం చేసేదంటే వాడు ఇంకా గృహస్థుడు బిజినెస్కి వైరాగ్యం బాగా వస్తుంది ఓంకారం చే అందుకోసం హిజేస్తుంది అందుకని లబ్ధి పర్వాలేదు చేస్తే అనుప్రస్థులు నా అమజ లేకపోతే థర్డ్ ప్లెక్స్ స్టేట్ లో అహమ్స్ చుట్టూ యాభై మంది ఉన్నా మీరు సైలెన్స్ లో వెళ్ళిపోతుంది తినలే చుట్టూ అలాగే ఉన్నవాళ్ళు ఉంటారు మనం సైలెన్స్ లో ఉంటాం బస్సులో ప్రయాణం చేస్తున్నారు సైలెన్స్ విమానంలో ప్రయాణం చేస్తున్నారు సైన్స్ ఇందులో ఆ డ్యామ్స్ అప్సర వస్తుందని ఆ ఏదో సాధ్యత చేసుకుని తీసుకుని మొత్తం వరయడం అంటే ఓ సైలెన్స్ ఇన్నర్ సైలెన్స్ దాన్ని సమాధి యోగము అంట ఇన్నర్ సైలెన్స్ చాలా కష్టం అండి ఎందుకంటే మీరు ఆ ఇమోషన్స్ అన్నింటినీ ప్యూరిఫై చేయాల్సి ఉంటుంది కడుపుంటే బాగుపడదో జ్ఞానత్వ జ్ఞానమా అత్త అయిపోయిందంటే వీడికి పోవగంట దాకా అదే థాట్లో పడిపోతూ ఉంటుంది అది వీడి కళ్ళు మూసుకోవడం అంతకంటే కళ్ళు తెరిగి ఏదైనా సో ఉంటాను మంచిది కదా కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరిస్తే వీడు ఒక్కడే కూర్చుంది కదా ఒక సేట్ ఒకడే కూర్చుంటాయి కదా కళ్ళు మూసేపటికి ఇప్పుడు అక్కడ ముగ్గురో నలుగురో ఉన్నారు ఆ ముగ్గురు నలుగురు సంభాషణ అయిపోతూ మనిషి ఒక అసలు నిజానికి మూడు చక్కెట్లు ఎందుకంటే ముగ్గురు ఉన్నారు ఇప్పుడు లోపల వీడు వీడు భార్య వీడు బాగుపడదు ముగ్గురు ఉన్నారు లోపల మూడు టికెట్లు ఒక్క టికెట్ మేము చేసి ముగ్గురు ఉంటారు లోపల అది అన్యాయం కదా మూడు టికెట్లు మే చేయాలి అలా ఉండకూడదు అలా మైండ్ హైపర్ యాక్టివ్గా తయారవుతుంది ఈ క్వాంటిటీ ఆఫ్ థాట్స్ పెరిగిపోతూ ఉంటాయి క్వాంటిటీ తన ఎక్కువ థాట్స్కి చెప్తూ అది దోషం ఆ దోషాన్ని పరిహరించాలి ధ్యానం ధ్యానం చేత ఇన్నర్ స్టైల్ అని నిజానికి ఓ మహా ఏమన్నా అంటే ఒక్కడు తలుపేసి కూర్చుని ప్రపంచంలో విషయాలన్నిటిని భావన చేసుకుంటూ నెమరు వేసుకుంటూ ఉండడం కంటే తలుపులు తీసేసి పది మంది మధ్యలోకి పోయి వాళ్ళతో కబుర్ చెప్తూ ఉంటారో నీకు మనస్సు ఆరోగ్యంగా ఉంటుంది కరెక్ట్ అలాంటి పొరపాటు చేయకూడదండి ఒక్కడూ ఉన్నాడంటే బయట ఒక్కడో ఉండాలి లోపల ఒక్క ఇన్ దైలెన్స్ ఆఫ్ ది మైండ్ ద ట్రూత్ విల్ రివీల్ ఇట్ ఎందుకో తెలుసు అండి ట్రూత్ ఈస్వేస్ ట్రూత్ ఈస్ నాట్ అవేస్ రమ్ యూ జితాత్మన ప్రశాంత్ పరమాత్మ సమాహిత ఆలో అధ్యాయంలో రాబోతుంది రాబోయేది కోట్ చేశాను జితాత్మన ప్రశాంత ఇంద్రియములను దేహమును జయించి మనస్సుని నిలకడగా హాట్లెస్ గా ప్రసన్నంగా పెట్టుకున్న వాడికి పరమాత్మ ఎంత దూరంలో ఉన్నాడు ఎంత దూరంలో సమాహిత అక్కడే ఉన్నాడు ఈ లోపల ధ్యానం అయిపోయింది అనుకోండి కర్మ చేయాలి ఏం కర్మ చేస్తారు కర్మయోగ రూపమైన కర్మ చేస్తారు కర్మయోగం అయిపోయింది ధ్యానం చేసుకునే ధ్యానం చేస్తారు ఈ పాఠం కూడా ధ్యానం ఇది కూడా కర్మయోగం ఇది కూడా కాబట్టి కర్మయోగము సమాధి యోగము బస్ ఉండే సమాధి యోగము సమాధి అనే పదం చూసి మీరు భయపడద్ది మీరు సమాధి యోగం అనే పదం ఇబ్బందికరంగా ఉంటే శంకరులు వాడారు వాడతారు దాన్ని ధ్యాన యోగము అని అర్థం సంయమ్య యుక్త ఆశీత మత్పర మత్పర మీరు మత్స్యానికి ఈశ్వరుడు అని అర్థం ఈశ్వరుని ధ్యానం చేయాలి మీకు నచ్చిన విధంగా ఈశ్వరుని ధ్యానం లేదా మతంటే ఆత్మ ఆత్మరూపం అహం వస్తుంది ధ్యానంలో వెళ్ళిపోతే మీరు బయటికి రాగుతుంది కాదు డెవలప్ లవ్ ఫర్ సమాధి యోగా ధ్యానంలో కూర్చుంటాను మైండ్లో థాట్ వస్తుంది ధ్యానంలో కూర్చున్నప్పుడు థాట్ వస్తుంది ఆ థాట్ ని పరిశీలించాలి ఏమిటి థాట్ నేను ఒకసారి ధ్యానం చేసుకో ధ్యానం చేసుకుంటే థాట్ వస్తుంది థాట్లు విమానం ప్రయాణం థాట్లు వెంటనే పరిశీలించాలి ఓహో ఈ బుద్ధిలో ఈ సంస్కారం ఇంకా వదిలిపెట్టలేదు ఈ విమాన ప్రయాణాలని ఇది అనేదని ఈ సంస్కారాలు ఇంకా ధ్యానంలో కూడా మన వెంటాడుతుంది ఓకే దిస్ ఇస్ హౌ ఇట్ ఓకే ఇట్ ఇట్ అది ఇట్స్ మిస్టేక్ మిస్టేక్ కాదు ఇట్ ఈస్ దెబరేషన్ విమాన ప్రయాణాలు ఇవన్నీ విద్యా వాటికి సత్యతత్వం లేదు సత్యతత్వం ఒక్కటే ఓకే ఈసారి రాదు వచ్చిన పోతుంది న్యూట్రల్ అయితే అందుకే దాని మీద కండిషన్ పెట్టకూడదు కండిషన్ పెడితే వర్క్ అవ్వడం కాదు విమానం ఆలోచన రాకూడదు అంటే అదే వస్తుంది అలా కాదు కానీ ఎగ్జెట్ కాజర్విడ్ వాచ్ చేసి మనస్సుని వాచ్ చేయాలి చుట్టుపక్కల వాళ్ళని వాచ్ చేస్తారు చూసారా అలాగే మనసుని వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళని ఎలా వాచ్ చేస్తారు వీడు ఇల్లరారు ఎక్కడికి వెళ్తున్నాడు అబ్బా ఎవరికి ఎంతో సంచు పట్టుకు వెళ్తున్నాడు ఎవటో సంచీవే ఉంది వచ్చేప్పుడు ఇది పట్టుకు వస్తున్నాడు ఏంటి అని అలా వ్యాక్ చేస్తుంది స్వామిజీ మీరు ఎప్పుడు వస్తున్నారు నేను తెలిసి ఆ అగస్ట్ లో వస్తున్నారు అగస్టులో అంటే ఎప్పుడు వస్తున్నారో ఫస్ట్ వీక్ లో వస్తున్నారు అంటే అప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి మేమని ఆ ఇన్ఫర్మేషన్ మీకు చాలని నేను అనుకుంటున్నాను అప్పటికే అర్థమైపోయి ఉండాలి అంతే కదా ఫస్ట్ అంటే ఎప్పుడు ఫిఫ్త్ ను వస్తున్నారా సిక్స్త్ నేను నేను అసత్యం పడతాను అదూ రూలు కాబట్టి థర్డ్ ను ఓ థర్డ్ వస్తున్నారా కానీ మరి ఆశ్రమం వాళ్ళు ఏమో పదో తారీఖున ఆశ్రమానికి వస్తున్నారని చెప్పారు వాళ్ళు తక్కువ చెప్పుకుంటారు అవునండి లేదు వాళ్ళు కరెక్ట్గా చెప్పారు మళ్ళీ అసత్యం వర్గం కదా అప్పుడు నేను ఏమని చెప్పాలనుకుంటానంటే అయ్యా మీ మనస్సుని మీరు పరిశీలించండి నన్ను ఎందుకు పరిశీలిస్తారు మీ దేవుడు చేదం నేను మూడో తారీఖునే వస్తాను ఎప్పుడు ఇటువతో ఎక్కడో తిరుగుతాను పదో తారీఖున ఆశ్రమం ఓహో అయితే కెనడా వెళ్తున్నారా కాలిఫోర్నియా వెళ్తున్నారా అంటే అర్థం ఏంటి ఎదరలాంటి పరిశీలించేటువంటి సంస్కారం మనలో ఉంటుంది నేను ఎక్స్ మీకు దృష్టాన్ని చెప్తాను వాట్ ఈస్ యూ డూయింగ్ అంత హెవీగా ఉంది ఏమిటంటారు ఆ సంఖ్యలో అంత హెవీగా ఉంది ఏమిటది గీతా హోమ్ స్టడీ ఓ గీతా హోమ్ స్టడీ వాట్ వాట్ ఈస్ బ్యాడ్ అంటే ఉండడండి గీత ఏదో పిచ్చిగా అలాగ రాసేదో అనేది ఇంట్రెస్ట్ ఉంది కాదు ఎందుకు మీకు ఆ బరువు మీద అనవసరం ఓహో అలాగా అలాంటి పరిశీలనలు మీరు ఇలా పరిశీలించి బదులు ఒకవేళ మీరు ఇలా పరిశీలిస్తూ ఉంటే చూడే తప్పేం కాదు స్టాఫ్ సప్ ఏం కాదు అయినా కూడా స్టాపి మరి ఏం చేయమంటారు వాచ్ మైండ్ ఈ వాచ్ క్లీవర్ మైండ్ రియల్లీ ఐఎమ్ వెరీ సీరియస్లీ టెలెక్ట్ ఈ వాచ్ క్లీవర్ మైండ్ మీ మైండ్ లో ఉపయోగిస్తున్న థాట్స్ క్యారెక్టర్ ఎలా ఉంది మీరు ఆలోచన మీరు పరిశీలించండి ఎలాంటి ఎలాంటి థాట్స్ వస్తున్నాయి ఏం సంవత్సరానికి సంబంధించిన ఖర్చే వస్తాయి ఆ ఖర్చులో ఏముంది గ్రీడ్ ఉందా ఆసక్తి ఉందా ఏముంది దీన్ని పరిశీలించాలి పరిశీలిస్తే మీ మైండ్ ప్యూరిఫై అవుతుంది దీనికి వస్తాయి ఆత్మనియవాత్మానం ప్రకేస్తుంది దీన్ని సమాధి యోగం ఉంటుంది దిస్ ఈస్ అవేర్నెస్ యోగా యోగా ఆఫ్ అవేర్నెస్ యోగా ఆఫ్ అటెన్షన్ సమాధియోగా సో ఇలాగా చేసినట్లయితే మైండ్ ప్యూరిఫై అవుతుంది చాలా ప్యూరిఫై అవుతుంది ఎలా ఉంటుందంటే మైండ్ చిన్న చిన్న అలలు ఉన్న ఏ స్వచ్ఛమైన సరస్సులో ఏ పిల్ల చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఒకసారి చేసి ఇలా ఇలా ఇలా ఇలా ఉన్నాయి లైట్ గా డిస్టర్బెన్స్ అవుతుంది కాంబౌండ్ ఓకే తెలారిందా ఫ్రెష్ అంటే స్ప్రే చేయిస్తు స్ప్రే ఇదేం చేయాలి ఇంకేం చేస్తున్నావు గొప్ప కాఫీ తాగాలి ఒక అదే వేరే గొప్ప కాఫీ వెరీ స్మూత్ అండ్ వెరీ సింపుల్ సో అలాగా ఏమో వస్తున్నాయి ఏదో ఇది ఒక ఏదో ఇది బాగా ఇవ్వని తర్వాత ఇవన్నీ వచ్చేవే ఏదో ఉంటుంది చేసే అలాగా ఎంత సింపుల్గా ఉంటుందంటే మైండ్ చాలా సింపుల్గా ఉంటుంది అప్పుడు ఈ నాలెడ్జ్ అన్నది ఒక దృష్టితో చూస్తే చాలా కష్టం కానీ మరో దృష్టిలో చూస్తే అంత కష్టం కూడా కాదు ఇప్పుడు నేను చేసిన వర్ణనని దీన్ని ఆచరణలో పెట్టడం ఎంత కష్టం మీరు యజ్ఞాలు చేయాలా యాగాలు చేయాలా పండల్స్ ఇయాలా పురోహితులను చూసుకురావాలా పెద్ద పెద్ద అగ్నిహోత్ర గుండాలు కావాలా ఏం చేయాలి మిమ్మల్ని చేయమంటున్నాను నేను పదకొండు గుండాలు పెట్టి కరతులు చేయమని ఎప్పుడైనా అన్నానా మీతో లేకపోతే నూట ఎనిమిది పెద్ద లక్ష కుంకుమార్ చిన్న చేద్దాం మీరు అందరూ కుంకుమ బస్తాలు తీసుకుందామని ఎప్పుడైనా అన్నాను నేను లేకపోతే పట్టండి విష్ణు సహస్రనామ టైమ్స్ పారాయం చేయాలి మొదలెట్టండి అందరూ వలసలో కూర్చొని మొదలు పెట్టండి అని ఎప్పుడైనా చేయించానా ఏమీ ఏమీ కష్టపెట్టలేదు కదా మీరు హాయిగా విష్ణుద్ధిగా ఉండండి సత్యాన్ని అవగాహన చేసి సమాధి ధ్యానం చేయండి యూ విల్ కమ్ టు మో ది వెరీ సింపుల్ కొంతమంది మహాత్ముడి దగ్గరికి వెళ్తే పనులు పెట్టేస్తారు ఎంత పనులు పెట్టేస్తారంటే ఒక ఆయన ఓ మహాత్ముడి దగ్గరికి వెళ్ళారు నాలుగు వేల ఐదు వందల పుస్తకాలు కాపీలు నాలుగు వేల ఐదు వందలు ఇవి మంత్లీ కాపీలు మంత్లీ మ్యాగజైన్స్ వస్తూ ఉంటాయి ఎందుకని అండ్ వాటిలో ఎక్కడా సారం ఉండదు అన్ని లిస్ట్ లెస్ అన్ని మీనింగ్ లెస్ ఆర్టికల్స్ ఎవరు అక్కడక్కడ వివేకానందల నుంచి పార్ట్ అది అలాంటివివో ఉంటాయి అది ఎవరు చదువుతాడు ఒరిజినల్ పుస్తకాలు అవ్వడానికి ఓపిక ఇవన్నీ ఏవో బొమ్మలు కాబట్టి మహాత్ముడు పర్యటన కార్యక్రమాలు అవి బలంగా ఉంటాయి అందుకోసం వేసుకుంటారు తర్వాత సోమనీటిలో దాకా అడ్వర్టైజ్మెంట్ ఈ జ్యువెలర్సు ఆ జ్యూవెలర్స్ అంటే ఈ జ్యూవెలర్స్ దగ్గర సందాలు వసూలు చేసి వాళ్ళ బొమ్మలు వేస్తూ ఈ పుస్తకాలు ఇవి నాలుగు వేల ఐదు వందల ఇతను వెళ్ళాడు ఈ ఈ కట్టంతా ఇచ్చి ఈ ఈ అడ్రస్ కట్ చేసి దీన్ని ఆ స్టాంప్ దానికి పెట్టాలి కవర్లు పెట్టి ఇది పని ఓ పది కవర్లు ఇరవై కవర్లు అయితే మీరు చేస్తుంది నాలుగు వేల ఐదు వందల కవర్లు ఇది అప్పగెట్టేసి వెళ్ళిపోయాడు ఆ మహాత్ముడు ఈయన మొట్టమొదటి భక్తితో చేయడం ప్రారంభించాడు ఐదు వందల కవర్లు ఆ భక్తి కోస్త సన్నగి వెళ్ళింది వెయ్యి కవర్లు అయ్యేటప్పుడు కానీ మాటిచ్చాడు తప్పదు కాబట్టి నాలుగు కవర్లు చేసి ఇంకా ఆ ఆశ్రమం వెళ్ళడం మానేసింది నా పాఠానికి రావడం ప్రారంభించాడు ఆయన నా పాఠానికి వెళ్ళడానికి హేతు ఏమిటంటే మీరు ఏ కాపాస్తారో లేదా ఈ పాఠానికే వస్తారో అంటారు ఇది అలాలి కాయ అది బాగులేదు వెళ్ళడానికి లేదు చెప్పి ఇది అర్థమవుతుంది కదా అది చెప్పు అంటే ఆ పదవాలేదని అర్థం అవుతుంది మరి అందుకోసం వస్తుందని చెప్పు అంతే కానీ సవర్లు ఇవ్వట్లేదు కాబట్టి వస్తున్నాను అంటే సో ఇలాగా ఆ వచ్చిన వాడిని నెక్కి మీద ఓ ఇతకలో పెట్టేయడం బరువు పెట్టేయడం ఇవి పని చేయకుంటాం ఆ పని చేస్తే నీకు మోక్షం వస్తుంటే కాబోసేస్తున్నాం కొంత క్రియాశక్తికి ఛానలైజ్ చేయడం కానీ వాడుకోవడం ఎందుకు వాడుకుంటారు ఏవో ఆశ్రమాలు అనేవి అనేది ఈ ఆశ్రమాలు ఇవి నడుస్తూ ఇదంతా పెద్ద సంసారం స్పిరిచువల్ సంసారం అది అలాగా మనిషి ఆ అంతఃకరణ శుద్ధి రాదు కొంత సేవాభావంతో ఉంటే వస్తుంది కానీ తెలిసి చేయాలి మీరు తెలిసిన సేవ కూడా బుద్ధిపూర్వకంగా చేయాలి కర్మయోగము నేను చేస్తున్నాను అదే విధంగా దానికి తోడు సమాధి యోగం ఉండాలి జ్ఞానాన్ని బాగా సంపాదించాలి అది యోగ సంస్థ కాలేన మహత కానీ టైం పర్సెస్ కంగారే ఉంది ఎవరికి కంగారు కంగారు ఏమి లేదు జీవితం తక్కువ ఉంది కదా తక్కువ అది అసలు దీ జీవితం ది లైఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు టైం కాబట్టి కంగారే ఉంది టైం పడితే పక్కనే ఉంది కాబట్టి ఫ్యూచర్ గురించి ఆత్మజ్ఞానం నాకు ఎప్పుడు వస్తుంది అనే ఆకాంక్ష అనే వరి ఉండకూడదు ఆ వరి ఉందంటే మళ్ళీ సమస్య ఇది మళ్ళీ బికమ్స్ డిస్టర్బెన్స్ ఉంది మాకు మీరు ముక్తులు అనుకుంటే నేను ఎప్పుడు ముక్తి ఉన్న అవుతానంటే ఏం చెప్తున్నాను ఆల్రెడీ యూఆర్ ముక్తి అది నాకు ఎప్పుడు వస్తుంది మీకు ఉంది యూ హ్యాడ్ ఓన్ ఇట్ అప్ అంటే ఆల్రెడీ యూవర్ ముక్త యువర్ ఒకటి ఓన్ ఇట్ ఆఫ్ అంటారు మీరు ఎప్పుడు ఓన్ అఫ్ చేస్తే అప్పుడే మీకు జ్ఞానం మోక్షం అవుతుంది జీవన్ ముక్తి బ్రతకుండగా కాబట్టి ప్యూరిఫికేషన్ ఆఫ్ ది మైండ్కి టైం పడుతుంది ఆ ధర్మయోగ సమాధి యోగా ఎక్కువ ఒక కొంతకాలం ధ్యానాన్ని బాగా అభ్యసిస్తే అప్పుడు ఆ ప్యూరిటీ ఆఫ్ మైండ్ వస్తుంది అప్పుడు ఈ గైవ్ అంతర్దృష్టి ఆత్మజ్ఞానము అధ్యలక్ష ఒక చిన్న సూచన గురించి చాలా మీరు గొప్ప అంత గొప్పది కాబట్టి కాలేనా కాలేనా అన్నాడు శ్రీకృష్ణుడు మహతాని వేశాడు కాలం చేత వస్తుందంటే కొంత కాలం కొడుతుందని అభిప్రాయం ఆత్మని విందతి లభతే ఇత్య ఇప్పుడు మోక్షాన్ని వైకుంఠాన్ని వైకుంఠే విందతి కాదు ఆత్మని విందతి కైలాసే విందతి వైకుంఠే విందతి ఇన్ హెవెన్ యూ కమ్స్ నో ది గాడ్ అవేండ్ కాల్ అన్నీ కూడా మతవాదాలు అగ్నికారం కాదు ఏదో ప్రారంభంలో అలా చెప్పచ్చు అంతే భక్తికి కుదర్చటం కోసం అలా చెప్పదు కానీ మనం ప్రారంభాలసం దాటి కదా ఇక్కడికి ఇది ఉంటుందంటే వేదాంత పాఠం మీరు అర్థం చేసుకోవాలి అటామిక్ థీరీలో క్వాంటమ్ చెప్తున్నప్పుడు డాల్బమ్స్ థీరీ రోజర్ ఫోర్స్ థీరీ బోర్డ్ సెటార్స్ మోడల్ వాటినన్నిటినీ అప్పుడప్పుడు గుర్తు చేసి ఖండిస్తూ ఉంటారు అలాగే ఇక్కడ ఉంటారు కాబట్టి మతపరమైన వాదములు ఏవైతే ఉంటాయో వాటినన్నిటినీ అప్పుడప్పుడు గుర్తు చేసి ఖండించడం ఇక్కడ సహజంగా జరుగుతూ ఉంటుంది అది ప్రక్రియలో భాగం బికాస్ ఐఆర్ సపోజ్ టు రైజ్ అబౌ ఆల్ దౌజ్ సిస్టర్ ఇక్కడకు వచ్చారు అందరం మరేం కాదు మంచిది లభతే ఆత్మని విందనయందు ఐశ్వర్ణ ఆత్మంగా తెలుసు పనయందు విందమను విందర్థ్ల శ్రద్ధావా తప్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి స్థిరే అధిగతీ జ్ఞానం లభతే జ్ఞానమును పొందును ఎవడు ఈ మూడు లక్షణాలు కలవడం ఏ మూడు శ్రద్ధవాన్ తత్పర సంయతేను భుజ అనే మూడు లక్షణాలు గలవడం జ్ఞానానికి ఇంతకు ముందు మూడు లక్షణాలు చెప్తాయి రణిపాతేన పరిప్రేణ సేవయా అవి బాహ్య లక్షణాలు బాహ్యంలో ఉంటాయి ఇది అంతర్లక్షణాలు అంతరంగమైన లక్షణాలు అది వివరాలు అన్ని శంకరులు చెప్తారు అవతారిక ఏకాన జ్ఞానప్రాప్తిర్భవతి స ఉపాయ ఉపదిశ్యవాని ఏకాన జ్ఞానప్రాప్తిర్భవతి ఏకాంతేన అంటే విథౌట్ శైల్ అనర్థం వితౌట్ ఏకాంతం ఒంటరిగా ఉండడం కాదు వితౌట్ ఫెయిల్ ఇంకా ఫెయిల్ అయ్యే ప్రసక్తి లేదండి జ్ఞానము లభించి తీరాల్సిందే ఫెయిల్ అవ్వడానికి తీరం అలాంటి ఉపాయం ఉందా ఉంది సహా ఉపాయ ఏ ఉపాయం చేత వితౌట్ ఫెయిల్ ఆత్మ జ్ఞానాన్ని పొంది వీడు మోక్షాన్ని పొందుతాడో సహా ఉపాయ ప్రతి ఉపాయమును శ్రీకృష్ణుడు ఉపదేశిస్తున్నాడు ఏ ఒకటో ఉపాయం బాహ్య కండిషన్స్ ఊరు ముందు ఆచార్యుల దగ్గరికి వెళ్ళు ఒక దండం పెట్టు వినయం కోసం రణిపాత అయినా ప్రశ్న వెయ్యి ఎవరిని ప్రశ్న వేయాలి నేను ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను దాన్ని ఏం చేయాలి అని ప్రశ్న వెయ్యి పరిప్రశ్నైనా సేవయా ఆయన ఏదైనా ఒక పిచ్చులు సేవ నుంచి కేసు పెట్టు నేను న్యాయం కదా వయస్సులో కూడా తద్వారా అయ్యి ఉంటారు ఇంపార్టెంట్ కాదు కాబట్టి వాళ్ళు చేసే సర్వీస్ మనం రిటర్న్ సర్వీస్ కొంచెం చేస్తాం సేవ అది భాషణ్యం సరపడదు భాషణం సరపడదు ఎందుకంటే అషాఢభూతి అని ఒకడు ఉండేవాడు ఈ అషాధ భూతి గురువు గారి దగ్గరికి వచ్చినప్పుడు ఎలా వచ్చాయో తెలిసిన రణిపాత అడ్డంగా పడిపోయారు శాస్త్రాంగ పడిపోయారు పరిప్రెష్ణ గురువు గారు ఏమో లేవోయ్ కానిపాటికి నువ్వు తెచ్చిన నమస్కారాన్ని నేను సంతృష్ణ అని మూడు సార్లు ప్రత్యేకం మీ పాదపత్మంలో లేవ బుద్ధి కావట్లేదు అన్న పర్వాలేదు లేదన్నా లే అంటే లేచి కూర్చున్నాక ఏమిటి లావచ్చాము అంటే గురువు గారు ఆత్మస్వరూపం అనగా నేని అని చాలా ప్రేమగా ప్రశ్నించారు ప్రశ్నిస్తే ఓహో అలాగా సరే చూద్దాంలే నేను పాఠండి చెప్తాను అంటే పాఠానికంగానే ఉందండి గురువు గారు మీ భుజం మీద ఏదో పెద్ద బరువుగా ఉంది అది నేను ఉతికి తీసుకొస్తాను ఇలా ఏంటంటే అక్కర్లేదు అక్కడ ఉండదు ఈ అసానుభూతి కథ విన్నారా మీరు విన్నవాళ్ళు విన్నారు ఆయన భుజం మీద బొంత ఒకటి ఉండేది ఆ బొంత అది నేను భద్రం చేస్తాను మీకు మీరు మొయ్యకండి నేను మోస్తాను అంటే వద్దులేమ్మా నా భుజం మీద ఉండని దాన్ని అని అంటే సరే నువ్వు పాఠం అని పాఠం దొరకవు వీడికి పాఠం మీద శ్రద్ధ ఉండేది కాదు వారికి పాఠం నచ్చర్లేదు వారికి కావాల్సింది ఆ బొంతలో డబ్బు ఉంది అది కొట్టేయడం కోసం వచ్చేది ఓ రోజు ఓ ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్తూ ఉంటారు గురువు వీడు వెనకాల శిష్యుడు కదా పదం దొరితో వస్తూ ఉంటాడు ఈ మధ్యలో సగం దూరం వెళ్ళింది రాదు గురువు గారు ఒక పొరపాటు అయిపోయిందండి అంటే మనం వాళ్ళ అరుగు మీద కూర్చొని భోజనం చేసినాం వాళ్ళ ఇంట్లో భోజనం చేసి అరుగు మీద విషయాన్ని తీసి బయలుదేరాం కదా అరుగు మీద ఉన్న గడ్డి పరక ఒకటి నాకు అందుబాటు అతుంది అది వాళ్ళది కదా గడ్డి పరక మనది కాదు కదా కాబట్టి వచ్చేస్తాం ఆ గడ్డి పరకు మళ్ళీ అరుగు మీద పారేస్తాం అన్నాడు అంటే గురువు గారు వేరే సగం వచ్చేసాను నువ్వు మళ్ళీ వెరక్కి వెళ్తావు అయినా గడ్డి కొరకే కదా పరధనం ముట్టుకోకూడదన్నమాట వాస్తవమే అయినా గడ్డి కొరకే నువ్వు కావాలని చేసింది అలాగూ కాదు ఏం పర్వాలేదులే అని ఆ గురువుగారు అంటే అబ్బాయి అలా తర్వాత అలా ఉండిపోలేదు తెలియకపోతే అనుకోవచ్చు ఇప్పుడు తెలిసింది కదా మీరు నాకు పర్మిషన్ ఇవ్వాలి మీరు దయచేయండి అంటే నేను నడుస్తున్నాను నేను స్పందన చేసుకో అని చెప్పేసి ఆయన ముందుకు వెళ్ళిపోయి ఆయన ఊరి చేరుకుంటాను మీరు వెరక్కి పరిగెత్తుకండి ఈ గృహం గడ్డి కొరకు పారేసి ఆ మొన్నటి మళ్ళీ ఇంకో చోటకి వెళ్తూంటే గురుగారు మీ బొంత నేను మోయమంటారో మీరే మూసుకుంటున్నారంటే ఆ పదాలు మయ్యని అప్పుడు ఇస్తారు బొంత ఆ బొంత మోస్తారు ఈ లోపల నది సాయంకాలం నది నది లభించుకుంటే నదో చెరువు ఆ చెరువులో స్నానం చేయడానికి గురువుగారు అంటారు నేను నువ్వు బొత్త కూర్చుని స్నానం స్నానం చేస్తాను ఆ తర్వాత నువ్వు చదువు అని అంటే సరేనండి నేను గట్టి ఆయనేమో అటువైపు చూడటూ మనం చేసి ఆచమనం చేసి ప్రధానం అన్నీ చేసి అప్పుడు ఇంకా జపం తీసుకున్న పది నిమిషాల కార్యక్రమం తీసుకుని ఇంటికి వీడు ఉండడం వాడిని అసడభూతాడు అంటే ప్రణిపాత పరిపృష్ణ సేవ మూడు ఉన్నాయి కానీ శ్రద్ధ తత్పరత సంగీతేంద్రియత్వం ఈ మూడు బాహ్యం మూడు ఉన్నాయి ఆంతరం మూడు లేవు అలా వర్క్ అవుతాయి అది భాష్యకరం రాయిపోతున్నారు అదంతా నేను యాంటిసిపేట్ చేసుకుంటాను బాహ్యం మూడు ఉండాల్సి ఉండే కాద మనం కానీ అంతకంటే ముఖ్యం ఆంతరం ఉండాలి ఒకప్పుడు మీకు మోకాళ్ళ నొప్పులు ఏదైనా ఉండి దండం మామూలుగా నిలబడి చేస్తే తప్ప మీరు పది ప్రశ్నలు వేయలేదు అనుకోండి అలా వింటూ ఉన్నారనుకోండి అది తప్పు కాదు సేవ మీకు జాతనం లేదో చేశారు పెద్ద ఎక్కువ కూడా పర్వాలేదు They are important, but not that important. There is no compromise. This is not a shraddha, but not a shraddha. Total shraddha. Total tatparatha. Tatparatha means tat-para. That is not the same. First priority. This is the priority. This priority is the priority. Tat-para. This priority is the priority. చాలా మంది ప్రయారిటీ ఎలా ఉంటుందో తెలుసు అండి మిగతా పనులు అన్ని చక్క పెట్టుకున్న తర్వాత ఇంకా ఏ పని లేకపోతే స్వామి తప్పవ్ గారు అక్కడ సాయంకాలం పూట ఖాళీగా ఉన్నాడు సన్యాసం పుట్టుకుని తర్వాత ఆయన ఏదో బాగుతూ ఉంటాడు వినియోగం రా అని వెళ్లేసాడు ఇది దిస్ ఈస్ దూజివల్ థింగ్ ఆ తర్వాత ఒక క్లాస్కి వస్తాడు ఇంకా మొన్నాటికే తత్పరతతో వచ్చిన క్లాసు కాదు కదా ఏదో గాలివాతంగా గాలివాతం అంటారు గాలివాటంగా వచ్చిన క్లాస్ కదా నా క్లాస్కి రావడం ముఖ్యం కాదు ఇక దృష్టాంతం కోసం చెప్తున్నా కానీ ఆ ఆ వస్తువుని పట్టుకోవడం ముఖ్యం సో మళ్ళీ ఎప్పుడో పది రోజుల తర్వాత కనబడ్డప్పుడు మళ్ళీ అడగడం స్వామిజీ స్వామిజీ ఏమో నువ్వు రావడం మానే అడిగితే అదో రకంగా ఉంటుంది స్వామిజీ అడగడం స్వామి బాగున్నారా బాగున్నా ఏమీ అడగడంంటాడు స్వామిజీ అప్పుడు స్వామిజీ క్లాసెస్ అవుతున్నాయా అంటే అవుతున్నాయి ఇంట్లో ఇక్కడే ఉన్నాయి కదా అవుతున్నాయి ఇక్కడ ఒకసారి ఒక ఆయన ఉన్నారు స్వామిజీ మీరు అధికారం వచ్చినప్పుడు మీరు కనుక ఇన్ఫామ్ చేస్తే నా క్లాసెస్ అటెండ్ చేస్తానండి అదే నేనున్నాను నా ఇన్ఫార్మ్ చేస్తాను నేను మీకు ఇన్ఫార్మ్ చేసేస్తాను మీరు నోట్స్ చేసుకోండి అంటే ఇది ఇప్పుడే ఇన్ఫార్మ్ ఇప్పుడే నోట్స్ ఎప్పుడు వస్తారు ఫిబ్రవరి ఐదో తారీఖు వస్తా అప్పుడు అలా చెప్పాను మరి క్లాసులు ఎప్పుడు ఉంటాయి ఐదో తారీఖు సాయంకాలం రండి క్లాస్కి ఆ వేళ నుంచే ఉంటా ఆయన ఏప్రిల్లో కనపడ్డారు కానీ మీరు ఎప్పుడు వచ్చారు నేను మీకు చెప్తానుగా ఫిబ్రవరి వస్తాన్ని ఆ వేళ వచ్చాను ఒక క్లాసుకు కూడా మొదలు పెట్టారు ఆ వేళ మొదలు పెట్టారు మీకు చెప్తాను కదా యావేళ మోస అప్పుడు చెప్పాను మీరు చెప్పారు ఏకంటే మీకు అవకాశం ఉన్నప్పుడు ఒప్పుడు కనుక నేను చెప్పాను అలాగే ఉండకూడదు భగవద్గీత అంటే ప్రీతే ప్రీతి అంటే ఉద్యోగం అంటే ఎందుకు ప్రీతి కాదు సో కన్వీనియంట్ భక్తి అని మీకు చెప్పాను కదా ఇట్ ఈజ్ లవ్ ఫర్ గాడ్ వట్ ఈజ్ చేయర్ ఆల్ లవ్ గాడ్ యాజ్ ఫరాజ్ ఇట్ ఈజ్ కన్వీనియంట్ ఫరాజ్ అలా అలా వస్తావు ఫస్ట్ ప్రయారిటీ తత్ ఫస్ట్ ప్రయారిటీ ఇప్పుడు మధ్య వయసులో ఉన్నప్పుడు ఏదో ఈ పనులు ఒకళ్ళు కట్టుకోవడం పిల్లలకు పెళ్లి చేయడం అలాంటి ప్రయారిటీలు ఏవో ఉంటాయి ఏదో కొంత డబ్బు కూడ ఇన్సూరెన్స్ ఇవి ఇవి ఓ ప్రయారిటీ ఉంటాయి ఆ టైంలో వేదాంతం కూడా ఎక్కడో అడుగుని ఉంటుంది అడుగు ప్రయారిటీలో ఉంటుంది ఫిఫ్త్ ప్లేస్లో ఉందనుకోండి వేదాంతా ఇది ఎలాగంటే మీరు ఎయిర్ ఇండియాలో పనిచేసి ప్రయాణం చేస్తూ హీత్రో ఎయిర్పోర్ట్లో కూర్చున్నారనుకోండి హీత్రో ఎయిర్పోర్ట్ ఒక ఎయిర్పోర్ట్ లండన్లో ఉంది ఆ ఎయిర్పోర్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను అక్కడ చూశాను కాబట్టి చెప్తున్నాను కూర్చొని ఉన్నారు మీ ప్రయా మీ ఫ్లైట్ ఏదో ఉంది ఢిల్లీ ఫ్లైట్ ఢిల్లీ బాంబే ఫ్లైట్ ఉంది మీరు ఎక్క అలా వెళ్ళేవాళ్ళం అప్పట్లో బాంబే వచ్చి వాళ్ళం సో బాంబే ఫ్లైట్ మీరు ఎక్కాలి అసలు బోర్డు ఆ బోర్డు మీద వాడు గేట్ నెంబర్ అది వాడే వేస్తాడు సీత్రలో ముందు చెప్పడం సో ఆ బోర్డు చూస్తే ఎక్కడా బాంబే అనే ఆ బోర్డు మీద బాంబే అనే మాట లేదు చిన్న కులకి పట్ల పడి ఎక్కడో తర్వాత కాఫీ ఏదో చూస్తే ఇప్పుడు బాంబే కనపడింది ఎక్కడ ఉంది అట్టడుగులుంది పదహారు ప్లే పదహారు ఐటమ్స్ ఉంటాయి బోర్డు మీద అడుగునే బోర్డు పదహారు ఆ బోర్డు మారుతుంది అది ఎలక్ట్రానికల్ మెకానికల్ బోర్డు అది గిడగడగడ విడగడ సౌండ్ చేసి అవన్నీ విరగడ తిరిగి మళ్ళీ మారుతూ ఉంటుంది అలాంటి బోర్డు చాలా ఇంట్రెస్టింగ్ బోర్డుస్ యూరప్ టెక్నాలజీ యూరోపియన్ టెక్నాలజీ అమెరికన్ టెక్నాలజీ అయితే అది మానిటర్ డిజిటల్ మారుతుంది ఇది మానిటర్ డిజిటల్ కాదు ఇది సిమిలర్ బట్ సుపీరియర్ మెకానికల్ ఎలక్ట్రానికల్ అదే ఎలక్ట్రానికల్ మెకానికల్ ధర ఘటన సౌండ్ చేస్తుంది అన్ని అక్షరాలు అలల విరిగిపోతుంటే అయిపోతుంది అయిపోయినప్పుడు ఈ ఉన్న ఎయిర్ మన బాంబే పదమూడులోకి వచ్చింది అంటే బాంబే బోర్డు మీద ఉంది ఈ లోపల ఇంకోసారి ఇలాగా ఉండేసి అక్కడ షాపులు ఇవి చూసి ఓ కప్పు తలసి తీసేసాయి మళ్ళీ వచ్చేప్పటికి గడగడ సౌండ్ కనపడుతుంది వేరే గడ వేరే గడగ సౌండ్ కనపడితేనే మళ్ళీ అక్కడికి వచ్చి చూస్తే బాంబే ఫస్ట్ ఫోర్త్ ప్లేస్ లోకి వచ్చింది గేట్ నెంబర్ పడింది మేడం పెట్టే బెడ సొద్దుకుని ఆ గేట్ డిగ్రీకి వెళ్తారు ఈ లోపల థర్డ్ ప్లేస్ లోకి వస్తుంది గడగడ సౌండ్ చేసింది మళ్లీ సౌండ్ చేసి సెకండ్ ప్లేస్ లోకి వస్తుంది మళ్లీ సౌండ్ చేసి ఫస్ట్ ప్లేస్ లోకి వస్తుంది బాంబే ఫస్ట్ ప్లస్ లో అలాగ వేదాంతం ఫస్ట్ ప్లేస్ లోకి రావాలి అప్పుడు యూఆర్ రెడీ టు టేక్ ఆఫ్ అని అంటారు టేక్ ఆఫ్ కదా ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చిందంటే బ్లూ బల్బు వెలుగుతో ఆడుతూ వెలుగుతో ఆడుతూ ఉంటుంది ఆల్రెడీ బోర్డు శాసనం ఇఫ్ యూ గో ధైర్ అడ్ దై కెన్ ఎంటర్ ఇన్ ది ఫ్లైట్ ఇంకొక పవర్మెంట్ ఆలోచన చేస్తే ఉన్నది ఇంకా బోర్డు వెళ్ళిపోతుంది ఫ్లైట్ డిపార్ట్ అయిపోతుంది ఆ స్టేజ్ లోకి వేదాంత రావాలి అదంతా ఫస్ట్ స్టేజ్లోకి రావాలి తత్పరా అది ఫస్ట్ ప్రేయర్ మార్కెట్కి వెళ్ళాలనుకోండి గీతా క్లాస్ ఉంటే మార్కెట్కి ఎలా వెళ్తాం గీతా క్లాస్ అయిపోయిన తర్వాత వెళ్తాం మార్కెట్కి అయిపోయిన తర్వాత మార్కెట్ మూసిస్తారంటే మానేస్తాం ఇంకో రోజు వెళ్తాం గీతా క్లాస్ ఎప్పుడు ఉండదు ఉండదు ఆ మంగళవారం నాడు చేసుకుంటాం షాపింగ్ మంగళవారం నుండి స్వామీజీ క్లాస్ పెట్టాడు కదా ఎక్కడికో పోతాడు కదా బొలవారం ఎక్కడికో పోతాడు కదా అలా చేసుకుంటాం షాపింగ్ తత్పర అలా చూడలేదు అనుకో మళ్ళీ నెక్స్ట్ వీక్ చేసుకుంటాం నెక్స్ట్ మంగళవారమే షాపింగ్ నో మోర్ షాపింగ్ ఇన్ ఎందుకని ఇన్ క్లాస్ చూస్తాయి తత్పర ఫస్ట్ ప్రయారిటీ సపోజ్ ట్రాఫిక్ ఆగాలనుకోండి బోర్డు మీద బోర్టింగ్ అని ఇస్తాను అప్పుడు టార్జిట్ అవుతారా వెళ్ళి నో పరిగెత్తు గేట్కి గీ లోపలికి వెళ్తారు లోపల వాడిస్తే కాసేపు అవసరం పరిస్థితి ఇస్తే అక్కడ తెలియలేదు మనం ఎక్కడికి వెళ్ళాలి ఫస్ట్ ప్రయారిటీ అండి ఆ రకమైన స్థితి రావాలి తత్పర క్లాస్ అటెండ్ అవడం ఎగ్జాంపుల్ క్లాస్ అటెండ్ వేదాంత జ్ఞానము ఆత్మ జ్ఞానము ఫస్ట్ ప్రయారిటీలోకి రావాలి ఒకడు ఉన్నాడు నిండైన శ్రద్ధ ఉంది పూర్తి ప్రయారిటీ కూడా ఉంది కానీ ఇంద్రియ జయం లేదు ఇంద్రియాల వీక్నెస్ ఇంద్రియాల వీక్నెస్ అంటే డైబెటీస్ ఉందని తెలిసి స్వీడ్ కింద మండవు డీజీ ఇంద్రియ జయం లేకపోవడం ఇంద్రియాల దగ్గర పరాజయాన్ని పొందుతూ ఉండడం డైబెటీస్ ఉందని చెప్పి స్వీడ్ కింద అలాగే ఏదో ఏదో ఒక వీక్నెస్ అది ఉంటే మళ్ళీ ధ్యానం చెడిపోతుంది కాబట్టి మొదటి రెండు లక్షణాలు చాలవు శ్రద్ధ తత్పరత చాలవు సంయత ఇంద్రియ ఇంద్రియ జయం మూడు ఉండాలి ఇవి ఉంటే ఈ మూడు ఉండాలి అన్నీ ఇంటర్ రిలేటెడ్ ఇంటర్ ఇప్పుడు ఎలాగంటే మూడు చెప్పారు కదా మీరు కంగారు మీకు శ్రద్ధ ఉంది అనుకోండి కొద్ది గొప్ప తత్పరం కొట్టేస్తుంది కొంచెం ఫోకస్ చేసుకోవాల్సి ఉంది ఈ రెండు ఉన్నాయనుకోండి ఇంద్రియాల ప్రాబ్లం కొద్దిగా ఉండొచ్చు కాబట్టి కొద్దిగా ఫోకస్ చేస్తే రీసెట్ అవుతుంది దృష్టాంతం ఏంటంటే మంచం కోడు ఒకటి పసుపు లాగితే మిగతా మూడు మీకు వస్తాయి మీ దగ్గరికి వస్తాయి నాలుగు కోళ్ళు ఒకదాని తర్వాత ఒకటి మీ దగ్గరికి లాక్కోక్కర్లేదు ఒక కోడు లాగితే మిగతా కోడు కోడు కోడి అంటే కొన్ని కోడులాగితే మిగతా మూడు కోళ్లు మీ దగ్గరికి వస్తాయి అలాగే మీరు శ్రద్ధ తెచ్చుకున్నారనుకోండి ఆ మిగతా రెండు కూడా వస్తాయి దగ్గరికి వస్తాయి కొంచెం ఇంకొంచెం ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే సెపరేట్ సెపరేట్ గా చెప్పారు కాబట్టి వాడికి కొంత ఇంపార్టెన్స్ ఉంటుంది అట్ ది సేమ్ టైమ్ ఇంటర్ రిలేటెడ్ గా ఉంటాయి ఈ మూడు లక్షణాలు నిండా ఉండాలి భాషకారులు ఏమంటారు చూడ శ్రద్ధ వాళ్ళు లభతే జ్ఞానం శ్రద్ధ గల జ్ఞానం లభిస్తుంది శ్రద్ధ అంటే అయితే శ్ర సత్యనామత్ అంటే సత్యము అని అర్థం ధ అంటే పట్టుకుంట సత్యమును పట్టుకోవాలి దట్ ఈజ్ కాల్డ్ శ్రద్ధ మూఢ విశ్వాసం ఉంటుంది సరే అది శ్రద్ధ కాదు దట్ ఈజ్ నాల్ శ్రద్ధ మూర్ఖంగా బుద్ధ దిగ్జలో పడ్డట్టుగా నేను ఆయన ఆయన ఆ మహాత్ముని నమ్ముకున్నాను నీట ముంచినా పాల ముంచినా ఆయనే అని వెంట పడిపోతూ ఉన్నాం ఆయన నీటే ముంచుతాడు పాలం మీద వీడికి అర్హత ఉండాలి కదా కాబట్టి అలాగే అది శ్రద్ధ కాదు అది వినాది శ్రద్ధ శాస్త్రమునందు సరైన అవగాహన ఉండాలి అర్థం చేసుకోవాలి శాస్త్రం మీద పూర్ణమైన ప్రేమ ఉండాలి ఆ శాస్త్రాన్ని బోధించేటువంటి ఆచార్యులందు కూడా ప్రేమ భక్తి ఉండాలి శాస్త్రము ఆచార్యుడు రెండింటిని విడతీయకపోలేదు శాస్త్రము ఆచార్యుడు విడతీసేసారనుకోండి ఆచార్యుడి మీద భక్తి మీరు శ్రద్ధ చూపిస్తే అది వ్యక్తి పూజ శాస్త్రం ఒక్కటే నాకు ఆచార్యుడు అక్కర్లేదని మీరంటే అది ఇంటలెక్చువల్ ఎఫర్ట్ అయిపోతుంది అహంకారం పెరిగిపోతుంది అహంకారం పెరిగిపోతుంది కదా నా మొత్తం శాస్త్రం నా చేతిలో ఉంది నాకు గురువు అక్కర్లేదు ఏమీ అంటే అహంకారం పెరిగిపోతుంది కాబట్టి రెండింటి కాంబినేషన్ శాస్త్రము ఆచార్యము ఆ కాంబినేషన్కి శ్రద్ధ అంటే కాబట్టి వ్యక్తి పూజని శ్రద్ధ అనుకోకూడదు శ్రద్ధాలు అంటే జ్ఞానము ముందు జ్ఞానాన్ని బోధించే ఆచార్యుడు జ్ఞానాన్ని బట్టి ప్రేమ భావము ఆ తర్వాత కమిట్మెంట్ అంటే సత్య మార్గం నుంచి డీవియేట్ కాకపోవడం ఒకప్పుడు ప్రపంచమంతా మనకి వ్యతిరేకంగా వచ్చినా సరే మనం సత్య మార్గం నుంచి డీవియేట్ కాము దాన్ని గతీష్కాల శ్రద్ధ అవసరమైతే తండ్రిని ఎదిరించి నేను నా సత్య మార్గంలో ఉంటాను అన్నాడు ప్రహ్లాదుడు ప్రతిష్ట శ్రద్ధ అవసరమైతే అన్నను ఎదిరించి నేను సత్య మార్గంలోనే ఉంటాను అన్నాడు విభీషణుడు సతిశ్రద్ధ ప్రపంచమంతా కూడా ఎదురొచ్చినా తన శ్రద్ధని తాను విదిరిపెట్టరా అయితే అంధవిశ్వాసం అని మాత్రం అనుకోద్దు ఎందుకంటే నమ్మకము లేక విశ్వాసము వేరు శ్రద్ధ వేరు విశ్వాసములో పరిశీలన ప్రశ్న వేయటం అర్థం చేసుకోవటం ఆచార్యుడు చెప్పడం మనం తెలుసుకోవడం ఏమీ ఉండవు ఏమీ ఉండవు విశ్వాసంలో దేవుడు వైకుంఠంలో ఉన్నాడు మనం ఈ పారాయణం చెప్పినట్టు చేస్తే మనకి దేవుడు కోరికలన్నీ ఇచ్చేస్తాడు అంటే దాంట్లో ఇంకా పరిశీలన అనేది ఏది ప్రశ్న వేయడమే తప్ప ప్రశ్న వేయకూడదు నేను ప్రశ్న వేశారనుకోండి వాళ్ళు ఏ విశ్వాసం లేదు అవతల కోరట పైగా క్రిస్టియానిటీలో ఏమంటారు అంటే ఏదైనా ప్రశ్నలు వేశారనుకోండి ఆ డెవీల్ సాఫ్ త్రూహిమ్ అంట అని డెవీల్ వీళ్ళు ప్రవేశించిందంట కాబట్టి ప్రశ్నలు వేయకూడదు కాబట్టి చెప్పి నీ వినేసి వచ్చే అలాగే మనం దార్నల్ కూడా ఉంటారు ప్రశ్న అయిపోరు ప్రశ్న వేస్తే డెవిల్లే అదిగో వీడికి నమ్మకం లేదు వీడు సంప్రదాయం నుంచి జారిపోయాడు వీడేమో మరోటి మరోటి అని వాడిని చెప్పినీ ముద్ర వేసేసి వాళ్ళు దూరం పెట్టాడు ఎందుకంటే ప్రశ్న వేస్తే వాళ్ళు నిలబడరు ప్రశ్న వేయనంత శ్రద్ధ నిలబడతారు అది దాన్ని శ్రద్ధనరు దాన్ని విశ్వాసము ఉంటారు శ్రద్ధ ఏమిటంటే నేను తెలుసుకుంటూ అనుభవానికి తెచ్చుకుంటూ దాని మీద ప్రేమను పెంచుకుంటే దాన్ని శ్రద్ధ ఉంటారు త్రీ టీస్ త్రీ టీస్ అని త్రీ టీస్ ఎలాగంటే ట్రస్ట్ టెక్స్ట్ టేస్ట్ మూడు కలిస్తే శ్రద్ధ అవుతుంది ట్రస్ట్ అంటే ముందు నాట్ బిలీవ్ బిలీవ్ వేరు ట్రస్ట్ వేరు ట్రస్ట్ అంటే ఏంటి ఆయన మాట్లాడేది లాజికల్ గా ఉంది హీఈ్ డూయింగ్ ఎ నైస్ జాబ్ హీఈ్ నాట్ ట్రైంగ్ టు మిస్లీడర్ హీఈస్ నాట్ ట్రైంగ్ టు గ్రాబ్ అవర్ పాకెట్ హీఈ టెలింగ్ ఎ ఫ్యూ థింగ్స్ మన మనస్సుకి ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కలిగించే మంచి మాటలు గీత అద్భుతమైన గీతం గొప్పదైన అందరికీ తెలుసుకున్న సత్యం గదమెరిగిన సత్యం గీత వచ్చి మంచి మాటలు చెప్తున్నాడు దేట్స్ ఫోర్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రీజన్ టు గో ఎగ్నిస్ట్ హిమ్ దస్ ప్రతి క్లాస్ లో కూర్చొం పాఠం అవుతూ ఉంటుంది టెస్ట్ పిఈఎస్టీ టెస్ట్ ఆ పాఠం ఎలా ఉండదు మనకు అనుకూలంగా ఉందలేదా మనకు ఉపయోగకరంగా ఉందా ఆయన సమాధి యోగా అన్నాడు ధ్యానం ఉన్నాడు ఆ ధ్యానం మీనింగ్ ఫుల్ గా ఉందా లేదా కర్మయోగం అంటున్నాడు అది మీనింగ్ ఫుల్ గా ఉందా లేదా డి టెస్ట్ సెకండ్ థర్డ్ కేస్ట్ కేస్ట్ కర్మయోగాన్ని ధ్యానాన్ని చేయటం ప్రారంభించాలి ద బ్యూటీ ఆఫ్ దట్ ఇన్నర్ సైలెన్స్ దాన్ని కొద్దిగానైనా అనుభవానికి తెచ్చుకోవాలి ఆ మూడు టీలు కలిస్తే శ్రద్ధ అది శ్రద్ధ దీంట్లో విశ్వాసం ఎక్కడుంది విశ్వాసం అంటే ఏమిటి ఫస్ట్ స్టేజ్ ఒక్కటే ఉందనుకోండి బిలీవ్ బిలీవ్ ఇన్ గాడ్ ఓకే డెన్ వాట్ డెన్ నథింగ్ జస్ట్ బిలీవ్ ఇన్ గాడ్ దట్స్ ఆల్ దెర్ ఇస్ నో టెస్టింగ్ అండ్ దెర్ ఇస్ నో టేస్టింగ్ నో టెస్ట్ నో టేస్ట్ ఓన్లీ బిలీవ్ అది అది విశ్వాసం అది లేరు మంచిదే ఇప్పుడే ఒకప్పుడు అవసరం ఒక స్టేజ్లో అవసరం అండి మనందరం చిన్నప్పుడు దేవుడికి దండం పెట్టేవాళ్ళం అమ్మగారు పెట్టమన్నారు కాబట్టి పెట్టేవాళ్ళం ఇట్ సెన్స్ అమ్మగారి మాట మీద విశ్వాసం ఇట్ ఇస్ గుడ్ ఆ కానీ అక్కడే స్టెకప్ అయిపోకూడదు తర్వాత ప్రశ్నలు వేయటం మొదలు పెట్టాలి ప్రశ్నలు వెయ్యాలి సో నేను మా అమ్మగారు నాకు కథ చెప్పేవాళ్ళు ఎప్పుడూ అదే కథ చెప్పేవారు ఏమని చెప్పేవారంటే మేము ఆ కథ వినేసి ఆనందము తర్వాత ఒక భయము ఒక ఆందోళన ఒక అద్భుతము ఇన్ని భావాలు కలగాపుల విన కింద కలగోసినట్టు ఉండేది ఈ జగత్తంతా కూడా ప్రళయం అయిపోతుంది ప్రళయ కాలంలో జలాలు మన కాలం చూసావా ఈ కాలం కంటే కొన్ని కోట్లు రెట్లు ఈ ప్రపంచాన్ని అంతని అప్పుడంతా ఒకటే జల సముద్రం అయిపోతుంది ఆ జల సముద్రంలో ఒక రావియాసు ఉంటుంది ఆ రావియాస మీద కృష్ణుడు ఒక్కడే ఉంటాడు బాలకృష్ణుడు ఒక్కడే ఉంటాడు ఆయన ఆనంద స్వరూపుడు ఆయన వల్ల చిరునవ్వుతో ఆనందంగా ఉంటాడు అని చెప్పేవారు ఆమె ఆ కథలో అమ్మ బాబోయ్ ప్రదయం మొత్తం అంత జలంతో నిండిపోతుందా అని భయం అంత జలంతో నిండిపోయిన దాంట్లో ఏమీ వెళ్ళిపోకుండా రావియాసు మీద తేల్తూ ఉంటాడా కృష్ణుడు అద్భుతం ఆయన ఆనంద స్వరూపుడ ఆయన మనం ఉద్ధరిస్తాడా ఆయన ఆనందం ఇన్ని భావ భావాలు ఇమోషన్స్ అన్నీ కలబోసినట్టుగా ఉండేది ఆ కథ అప్పుడు ఒకసారి నేను ఫస్ట్ ఫారంలో చేరాను ఫస్ట్ ఫారంలో చేరి మా ప్రశ్న అడిగాను రావియాకు నీళ్ళలో వేస్తే తేలుతుందమ్మా నేను ఒప్పుకుంటాను కానీ దాని మీద వెళ్ళి మనిషి కూర్చుంటే మురిగిపోవాలా తేలడానికి మీరు లేదో అలా ఇందుగా ఇంది అని అడిగాను అడిగితే రే పో పని చేసుకుంటుంటే అనవసరంగా అడ్డుదాకు వెళ్ళి మీ నాయనగారిని అడుగుపోయి నన్ను అడుగుతుంది ఏంటి మీ నాయనగారిని అడుగు అని చెప్పారు అమ్మగా ఎందుకంటే ఆ రెడ్డి స్టేట్ దాటిపోయిన నాయనగారి దగ్గరకు వచ్చా ఆయన గారు రావయ్యకు తేలడవేంటి మునిగిపోతుంది ఎందుకు తేలుతోంది అని అన్నారు అడిగారు ఆయన చెప్పారు రజోగుణం తమో గుణం ఎక్కువైతే మురిగిపోతుందిరా సత్వగుణం ఎక్కువ ఉంటే తేలుతుంది సత్వగుణం హాగా ఉంటుంది రజోగుణం తమోగుణం బరువు తమస్సు అంటే ద్రవం ద్రవ్యం బరువు అది హెవీ రజోగుణం అంటే ఇంటెన్స్ యాక్టివిటీ హెవీ సత్వగుణం అంటే జ్ఞానం శాంతి హల్త తేల్తు శ్రీకృష్ణుడు సత్వగుణ స్వరూపుడు చిన్మయ స్వరూపుడు ఆయన మనకు మనలాగా దేహాభిమానం పెట్టుకుని హండ్రెడ్ కేజీలు ఫిఫ్టీ కేజీలు అలా ఉండడు కిద్రూపుడు సత్వగుణ ప్రధానుడు అంచేత ఆయన తేల్తున్నాడు అంటే అర్థం సత్వగుణ ప్రసారుడే మాత్రం సింబాలిక్ అని చెప్పారు ఓ అలాగా ఏమిటండి ఈ గుణాలు ఏమిటి కొంచెం వివరంగా చెప్పానంటే భగవద్గీత చదువుకోవడానికి ఆ గుణాలు అంటే ఏమిటో తెలుస్తున్నాయి అది నెక్స్ట్ స్టేజ్ ఎడ స్టేజ్ మనం ఫస్ట్ స్టేజ్లో అయిపోకూడదు సెకండ్ స్టేజ్కి థర్డ్ స్టేజ్కి వెళ్ళాలి దట్ ఈజ్ శ్రద్ధ మామూలుగా చెప్పిన కథ విశ్వాసం ఆ తర్వాత మన ఆయన గారు అడిగి తెలుసుకున్నటువంటి సత్వగుణము ఈ లక్షణాలు ఈ సమాచారం ఇది శ్రద్ధ యూ కన్ చేయల్స్ మీరు సత్వగుణ ప్రధానంగా ఉంటే ఆ హల్కాధనాన్ని మీరు కూడా అనుసారం చేసుకోవచ్చు ఫ్లోటింగ్ ఇది ఏ ఫ్లోటింగ్ అంటే ఏది మిమ్మల్ని బంధించారు అన్ని పరిస్థితుల్లోనూ కూడా చిరునవ్వుని మీరు అలా స్వామిజీ మీ నెచ్చి మీద తిరుగు పడబోతోంది అంటే ఓహో లాగా అయినా ఒక్క నిమిషాలు ఇప్పుడు ఇంకోటి పరిగెత్తి ఏమైనా ఆడుతున్నా అంటే చెప్పడం కష్టం సరే ఇంత పరిగెత్తినందుకు నిలబడాలి గురువు ఉత్తంగా గురువు ఉత్తం ఇది ఉత్తం అంటే ఏంటి తెలుగులో ఏమని చెప్తారు సంస్కృతి పాఠం చదువుతున్నారు కదా పలక పలకబడినది అవునా ఉక్తం గురునా ఉక్తం గురునా గురువుకే ఉక్తం పలకబడినది గురుణ్యా మృఢి ము కదా ఒక గురువు గారు ఆయన లోపలి నుంచి వస్తున్నారు బయటికి పైన ఈ గొడుగు జరగాలుంటుంది చూడండి పర కాబట్టి అది లూజ్గా ఉండి ఇది ఎమోట్ ఇది అంటే అది చూసుకోలేదు శిష్యులు కొంచెం దూరంగా ఉండి గురువు ఉత్తం గురువు ఉత్తం అని అంటే అంటే ఆయన కిముక్తము కిముక్తము అని ఆయన అంటే మీరు కంగారు పడితే గురువు ఉక్తం గురు ఉత్తం అని మళ్ళీ అంటారు అయితే మీరు కిముక్తం అని మళ్ళీ అడుగుతారు ఈ లోపల పలక రిక్స్ పడుతుంది బావో చూసి చెప్పద్దా అని అడుగుతారు ఆయన గురువు నేను చెప్తున్నాడు ఏంట్రా చెప్పిందంటే ఉక్తం అంటే పలకం పడి కదీ గు అని చెప్పారు అది ్రో అవుతాం ఇది వాట్ ఎవర్ సో కాబట్టి యూ హ్యావ్ టు యూ హ్యావ్ టు గ్రో ఇన్ టు దట్ శ్రద్ధ లెవెల్ ఆ విశ్వాసంలో వెళ్ళి ఆగిపోకూడదు శ్రద్ధ లెవెల్కి వెళ్ళిపోవాలి లేదా పుష్కన్ ఎవరికైనా ఎవరికింగ్ యూస్ పుష్కన్ ఎవరి స్టోరీస్ అని స్టోరీస్ అని స్టోరీస్ ఏమీ లేదు అన్ని స్టోరీలే ఇటు తిరిగే స్టోరీ అటు తిందించే స్టోరీ స్టోరీలు స్టోరీలతోటి మోక్షం వస్తుందండి సూర్యుడు మోక్షం ఎందుకు వస్తుంది సూర్యుడు మోక్షం రాదు ఏదో ఉపాసనకి ఏదో కొంత యాంబియన్స్ క్రియేట్ అవుతుంది స్టోరీ కొంత యాంబియన్స్ ఉపాసన శివుడు ఉన్నాడంటే మీరు శివుడిని ఉపాసన చేసే సందర్భంలో శివుడు ఆయన కైలాసం మీద ఉంటాడు కైలాసం మీద ఉంటాడంటే చల్లని హృదయంలో ఉంటాడని అర్థం శివుడు చల్లని భస్మాన్ని ధరిస్తాడు అంటే సత్వగుణ ప్రధానుడుగా ఉంటాడు వైరాగ్య ప్రధానుడుగా ఉంటాడు శివుడు ధ్యానముద్రలో ఉంటాడు అంటే మనం ధ్యానం చేసుకోమనే సందేశాన్ని ఇస్తూ ఉంటాడు అలాగా ఆ శివుడికి ఉన్నటువంటి స్టోరీ నుంచి వన్ ఆర్ టూ పాయింట్స్ యూ టేక్ యూస్ఫుల్ ఫర్ ది యాన్బియన్ అంతేగాని ఇంకా ఇంకా తుది నుంచి మొదల నుంచి తుది నుంచి చిగురు యొక్క కథలే అంటే ఇంకా ఏమైనా అర్థం ఉండదండి స్టోరీస్ అండ్ స్టోరీస్ అండ్ స్టోరీస్ how stories connect to ज्ञानी are wise person how stories wise person kind of get stay endar kiyom kavate shastranne radha tho do koal hole ne stories ithe nasta anta as long as you focus on non essential essentials maru no manopata నేను చూశాను ప్రహ్లాదోపాఖ్యానం నేను ఎనిమిది సార్లు విన్నాను ఎంతో మంది చెప్తుంటాయి ఒక్కళ్ళు ప్రహ్లాదుడికి చెప్పిన భక్తి గురించి జ్ఞానం గురించి చెప్పరు ఎంతసేపు నృసింహావతారం ఆ స్టేజీ అరిగిపోయిట్లాగా గెంతులు వేసేయటం పెద్ద కంఠం పెంచేయటం అని తప్పించి ప్రహ్లాదుడి వాక్యాలు ఒక్కటి చెప్పరు ప్రహ్లాదుడి జ్ఞానభక్తుడైన జ్ఞానీ భక్త ప్రహ్లాదుడు అసుర బాలకు చేసిన ఉపదేశం ఎంత జ్ఞానం అంటే గీత మళ్ళీ అక్కడ చెప్తున్నట్టుగా ఉంటుంది ప్రహ్లాదుడు నృసింహస్వామిని చేసిన స్థితి దాంట్లో మొత్తం వేదాంతం అంతా ఉంటుంది ప్రహ్లాద స్థితి చాలా గంభీరంగా ఉంటుంది అది ఏమీ చెప్పరు ఎంతసేపు నృసింహస్వామి వచ్చాడు అదిగో స్తంభం పగలబెట్టుకుని స్తంభం పగలగొట్టినప్పుడు పిడుగులు పడినంతకంటే ఎక్కువ శబ్దమైంది అక్కడ ఇక్కడ స్తంభం పగిలితే అక్కడ ఇంద్రుడు సింహాసనం మీద కూర్చున్నవాడు ధరేలు మనం విత్తుపడి ఎందుకంటే నేను ఇలా క్రింద పడిపోయాడు వచ్చింది అంటే అక్కడ ధృసింహస్వామి స్తంభం పగలబడుతున్న భరికి ఇందురో పడిపోయాడు అని ఏ కథను తప్పించి ఆ ధృసింహస్వామిని ప్రహ్లాదుడు చేసిన స్థుతిలో ఉండే తత్వం గాని ప్రహ్లాదుడు అసురబాలకుని చేసిన ఉపదేశంలో ఉండే జ్ఞానం కానీ ఏమీ పట్టించుకోలేదు కేవలం కథే నా దివే ప్రహ్లాద అంటే ఆనంద స్వరూప అర్థం స్థిరణ కచిపుహు అంటే భోగప్రధానుడైన అసురుడు అర్థం భోగప్రధానుడైన అసురుడు మన హృదయంలో ఉన్నాడు మనం పరమేశ్వరుణ్ణి భక్తి చేసి ఆ అసురుణ్ణి సంహరింపజేస్తే గాని మన ఆనంద స్వరూపం మనకు అవగతం కాదు అది దాని కథీ భావ్ ఇట్ ఈజ్ అలాగా కథని లిటరల్ గా తీసుకోకూడదు లిటరల్స్ విషయంలో మీరు లిటరల్ గా తీసుకుంటే తీసుకోండి ఐ వాంట్ అబ్జెక్ట్ దాట్ బట్ మెనీ ఆఫ్ ది స్టోరీస్ ఈయన ముస్లిం హంస్వాన్ని కూడా ప్రహ్లాదాన్ని ఎందుకు పేరు పెట్టాడు పేరు ఎందుకు పెట్టలేదు ప్రహ్లాద ఆహ్లాద స్వరూప జ్ఞాన భక్తుడైనా జ్ఞానప్రధానమైన భక్తుడు కాబట్టి శ్రద్ధలో ప్రేమ ఉంటుంది శైట్ ఉంటుంది టెస్టింగ్ ఉంటుంది టేస్టింగ్ ఉంటుంది అనుభవాన్ని గుర్తుకోవడం ఉంటుంది ఇవన్నీ తలబోసి శ్రద్ధ నేను ఇక్కడ ఒక వాక్యం రాసి పెట్టుకున్నా అంటాను వినండి మహాత్ములు రాసిన మాట ఇఫ్ అడ్స్ అటెన్షన్ టు నాన్ ఎక్స్టెన్షియల్స్ హి రిమైన్స్ ఫార్ అవే ఫ్రమ్ హిస్ డిసైడ్ గోల్ ఆఫ్ లైఫ్ స్వామి రామచరిష్ణ అంటారు నాన్ ఎక్స్టెన్షియల్స్ ని రిజెక్ట్ చేయాల్సి ఉంటుంది నెగిటివ్ అయితే ఎలాగో రిజెక్ట్ చేయాలి అపోజిట్ ఎలాగో రిజెక్ట్ కాకపోవచ్చు నాన్ ఎక్స్టెన్షియల్స్ అవ్వచ్చు ఇది యూజ్ఫుల్ కాదు ఊరికే ఇన్ఫర్మేషన్ యూస్లెస్ ఇన్ఫర్మేషన్ నో పర్టికులర్ యూజ్ అటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవటం వల్ల ఉపయోగం ఉండదు ఉపయోగం లేకపోగా దారి తప్పే అవకాశం కూడా ఉంది ఎనీవే ఐ హావ్ ది శ్రద్ధ శ్రద్ధ ఒక్కటి చెప్పు ఊరుకోవచ్చు కదా పక్కన ఇంకా రెండు కండిషన్లు ఎందుకు పెట్టారు నమస్కృతాలు శ్రద్ధి మంద ప్రస్థాన ఒకడు ఉన్నాడండి ఆయన మంచి శ్రద్ధ ఉంది కానీ శ్రద్ధ ఉన్నవాడు ఏం చేయాలి పని మొదలు పెట్టాలి ప్రస్థానం చేయాలి హాజ్ టు టేక్ దిస్ స్టెప్ ఫార్వర్డ్ ఆ ఫార్వర్డ్ స్టెప్ ఏమిటి అంటే కింద బెల్లం పొన్న వారు రాశారు గురువభి గమనం శ్రద్ధ ఉన్నది నేను భగవద్గీత చదువుకోవాలి భగవద్గీత మనల్ని మోక్షాన్ని ఇస్తుంది ఐ వాంట్ గీత Uh, they, there is no second opinion about it. It is not a point to be debated. I want to be part. Untado. He means it. Kani, he was meaning it also. He was meaning it also. Mandat-prasthana. It is a summary. The next step is to go. What is going on? దానికి ఏదో ఏదో ఎక్స్క్యూజ్ చెప్తాడు గీతా క్లాస్ కావాలంటే అదైతే ఆ గీతా క్లాస్ ఏమో అక్కడ డైమండ్ పాయింట్ దగ్గర ఉందండి ఈ రోజుల్లో పాఠం ఎవరు చెప్తున్నారండి చెప్పట్లేదు శాస్త్ర పాఠం ఎవరు చెప్తున్నారు కాకపోతే నారాయణ బాబు అనే బ్రహ్మచారి వచ్చారు ఏదన్నా పాఠం చదువుకోవడానికి అవకాశం ఉంటుందని వచ్చేది ఎక్కడ మొదలు పెట్టాడు ఆ ప్రయాణం కోనబుడుతుంది ఇక్కడ మొదలుపెట్టి ఇక్కడ దాకా వెతుక్కుంటూ వచ్చేది మీరు చెప్తానంటే నేను ఇక్కడే ఉండి చదువుకుంటాను కాదులేవా నేను అమెరికా పోతున్నాను నేను మల్ల్యాలో వచ్చిన తర్వాత రాసి చూద్దాంలే అన్నాను ఆయన గోడ పెట్టాడు పాఠం చదువుతుంది మీకు దిక్కు లేకుండా అయిపోయిందండి ప్రతివాడు కథలు చెప్పి వాడే కానీ పాఠం చెప్పివాడేవాడు లేడు పెద్ద పీఠాలు పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి లోపలికి వెళ్తే ఎకరాల్లో ఉంటుంది ఇన్స్టిట్యూషన్ కోట్ల రూపాయల బిల్డింగ్లు ఉంటాయి పాఠం ఉండదు దేవాలయం ఉంటుంది పూజలు చేస్తూ ఉంటారు ఎంత సేవ చేస్తాడు చదువుతుంది శ్రద్ధ గారు వాళ్ళకి పూజ ఎక్కడ సాయంకాలం దాకా అక్కడ భోజనం పెడతారు వాళ్ళకి సేవ చేస్తుంటే భోజనం చేస్తూ ఉళ్ళు తింకుంటూ కూర్చారు పాఠం కావాలి ఎవరు పాఠం సో భగవద్గీత పాఠం కావాలంటే డైవింగ్ పాయింట్ సెంటర్లో మనం పాఠం చెప్పుకుంటున్నాం అనుకోండి దీనికి రావాలంటే డైవింగ్ పాయింట్ సెంటరా అది మా కాలనీ డైరెక్ట్ బస్సు లేదండి ఇన్ని బస్సు ఎవరు ఎక్కువ ఉన్నాడా నువ్వు ఆటోరా ఆటోకి రోజుకి యాభై రూపాయలు అయితే రెండు యాభై రెండు వందలు వారానికి అవుతుందండి ఏం ఖర్చు పెట్టు వారానికి రెండు వందలు ఖర్చు పెట్టలేవు నెలకు ఎనిమిది వందలు ఖర్చు పెడతావు నువ్వు అంతా ఫ్రీ వారానికి ఎనిమిది వందలు ఖర్చు పెట్టుకుంటావా నష్టమే గంట టైం పడుతుంది గంట ధ్యానం చేయి ఆటోలో కూర్చుని ధ్యానం చేయి లేదా బస్సులో కూర్చుని ధ్యానం చేయి బస్సులో చదువుకో రాస్తుందిరా ఎక్స్క్యూజ్ పాఠం పాఠం కావాలంటే పరుగెత్తుకు వెళ్ళాలి నేను అమరావతిలో ఉండేదండి ఇందుకు చాకూరు గరువు పోయి పనసెత్తుని వచ్చేవండి సైకిల్ని పోయేదండి పది మైళ్ళు పనసు గంట సేపు ఉండేది ఆ గంట సేపు వేదో వాళ్ళు గంట సేపు వేదోవాళ్ళు ఇంకా అరగంట సైకిల్ దొక్కడం అరగంట సైకిల్ దొక్కడం పోవడమే అంతే అలా పడిపోతూ ఉండడమే ప్రస్థానం ఉండాలి మంద ప్రస్థానంగా ఉండకూడదు పూర్ణ ప్రస్థానంలో ఉండాలి అంటే టేక్ ఆల్ది ఫార్వర్డ్ స్టెప్స్ కింద ఉండాలి అది దానికి తత్పరత్ ఓం పూర్ణముదస్ పూర్ణమిదూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిషాంతిశాశాంతి హరి ఓం శ్రీగురు నమీ ఓం దక్షణార్పణమస్సు కూడా దశ